ప్రేజ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ మనం ప్రేరణ స్టార్ట్ చేసుకుందాము టైప్ లో జాయిన్ అయిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రేజ్ లో మనం ప్రేరణ స్టార్ట్ చేస్తే ముందు ప్రార్థనతో స్టార్ట్ చేద్దాము మన మధ్యలో ఉన్న సిటోతో స్టార్టింగ్ ప్రేర్ చేస్తారు తర్వాత నేను పాట పాడుకున్నాను ప్రేజ్ లాడాక ప్రేజ్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపూర్ణమైన నాయస జీవం గలన తండ్రి జీవాధిపతిమైన ప్రభ నీ యొక్క జీవవాక్యంలు వినిపించటకు ప్రభ ఈ సాయంత్రకాల సమయం వదనైనా ఈ రీతిగా మమ్మల్ని కూడుకుంటకు ప్రభ మీరిచ్చిన కృపను బట్టి మీకు వదనాలు చెల్లిస్తున్నాము ప్రభన తండ్రి నీ చిత్తం లేకుండా ఏ కార్యము జరగదునైనా ప్రభ సమస్తం సమ సమకూడి ప్రభ మేలు కోరికే దేవుడవు ప్రభాని తండ్రి నువ్వు జీవించి దేవుడవని ప్రభ నువ్వు సాక్ష్యం ఇస్తున్నావునైనా మా ప్రార్థనలు వింటున్నావు ప్రభ ఎన్నో ప్రార్థనలకు నువ్వు చెవి ఎగ్గినావు ప్రభా స్వస్థతలను ఇచ్చినావు నాయన ఎంతమందిను ప్రభను విడుదల చేసినావు ప్రభాను తండ్రి కార్యములు జరిగించే దేవుడవు విజ్ఞాపనలను ఆలకించే దేవుడవని ప్రభ నీకు కృతజ్ఞతాస్ చెల్లించుకుంటున్నాం తండ్రి నా దేవ నా రక్షక నా విమోచక నా పోషకుడ నీకు వందనాలయ్యా ఈ సాయంత్రకాల సమయం వందన మీరు చేస్తున్న ప్రతి మేలును తలపోస్తూ ప్రభా మీకు కృతజ్ఞతాస్ చెల్లించుకుంటూ ప్రభా తండ్రి మేము ఈ ప్రార్థన కూటమును ప్రభ మరి ఏర్పరచుకుని చూడంగా మీ యొక్క ఆత్మచేత నడిపించండి ప్రభ మీ యొక్క ఆత్మచేత మాత్రం మాట్లాడండి మీ ఆత్మచేత మమ్మల్ని దర్శించండి నాయన మనోనేత్రులను వెలిగించండి వినగల మనస్సును ప్రభ గ్రహించగలిగే మనస్సును దయచేయండి ప్రభుత్వం మా యొక్క వెలిగించండి నాయన నా ప్రభ నా తండ్రి ఈ నీ యొక్క వాక్యము ఒక పొల్లు కూడా తప్పిపోకుండా పాటించుకుంటకు స్వీకరించటకు ప్రభ మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం నా తండ్రి మాలోని అయోగ్యతలు మాలోని బలహీనతలు ఇంకా ఏమి కొదవలు ఉన్నాయో ప్రభ ప్రతిదీ కూడా నా తండ్రి తీసి వేసి ప్రభా నీ యొక్క పరిశుద్ధ అగ్ని చేత అభిషేకించమని నా ఎస్ఏ నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రతి ఒక్క బిడకు దయచేయమని వాక్యంను వినిచుండగా నా తండ్రి వారి హృదయంలో కలవరంను మార్పును కలుగ చేయమని నీకు వాక్యంను సత్యంగా స్వీకరించే ఆ యొక్క మనస్సును దయచేయమని నా ప్రభ నిన్ను ప్రశ్నించకుండా ప్రభ నీ నిన్ను ఒప్పుకొన్నట్టుకు ప్రభ మా ఏసయ మా కార్యంలోనన్నింటిలో మీరు సఫలత దయచేయమని ఇక సాయంత్ర దీవెనలు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి రానియన బిడ్డలందరినీ మీరు నడిపించండి ఏసే నండి ఈ యొక్క కూటంలో ప్రభ మీరు విత్తనయ్యున్న వాక్యం కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము మాకు ఏ ఆహారం అవసరమో అది మీరు మాకు దయచేయి దేవుడు ప్రభ ఈ దిన వాక్యం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం వాక్యం చెప్తున్న బిడెన్ ప్రభం యొక్క శిల్వ చాట్న మరుగుపరుచుకోనండి ప్రభని యొక్క ఆత్మీయ అతని దర్శనం గురించి ప్రవచన గురించి మాతో మాట్లాడమని ప్రభ మిస్టరీస్ మాకు రివీల్ చేయమని ఏ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ సిస్టర్ థ్యాంక్ సిస్టర్ ప్రైజ్ లో పాట పాడుకుందాము నిజముగా మురపెట్టినా దేవుడాలకించకుండునా సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా జీవము గల దేవుడు మౌనముగా తన పిల్లల కాయన మేలు చేయకుండున జీవము గల దేవుడు మౌనముగా ఉండునా. తన పిల్లల కాయన మేలు చేయకుండున నిజముగా మొరపెట్టినా దేవుడలకించకుండునా సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా సృష్టికర్త ప్రభువుకు మన అక్కర ప్రభువుకు మన సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా సరి అయిన సమయానికి దయ ఊరకుండునా జీవము దేవుడు మౌనముగా ఉండున తన పిల్లల కాయనా మేలు చేయకుండున జీవము గల దేవుడు మౌనముగా ఉండునా. తన పిల్లల కాయనా మేలు చేయకుండున నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా సహనముతో తిన సమాధానమీయకుండునా పరలోక తండ్రి అడిగిన మంచి ఉలీయకుండున పరలోక తండ్రి అడిగిన మంచి ఉలీయకుండునా పరములెత్తి ప్రార్థించిన దీవెనలు కురియకుండునా పరములెత్తి ప్రార్థించిన దీవెనలు కురియకుండునా జీవము గల దేవుడు మౌనముగా ఉండున తన పిల్లల కాయన మేలు జీవము గల దేవుడు మౌనముగా ఉండున తన పిల్లల కాయన మేలు చేయకుండున నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా దహనముతో కనిపెట్టినా ప్రజల సిస్టర్ మన మధ్యలో ఉన్నాం క్యాథన్ సిస్టర్ మన వాక్యంలోకి నడిపిస్తారు ప్రజల సిస్టర్ ప్రేసరాస్టర్ ప్రజలందరికీ ప్రేసలా అవకాశం ఇచ్చిన మరి ఈ సమయం ఇచ్చిన దినం బట్టి దేవుడికి వందనాలు స్తోత్రంలో మరి ఈ సమయంలో మాకు ఈ అవకాశం బట్టి మరి మందుల సిస్టర్కి ప్రైజ్ లాడు చెప్తున్నాను వందనంలో ఈరోజు వాక్యం చూసుకుందాము భోమరత్న పత్రిక మొదటి అధ్యాయము రాజంచుతాం స్తోత్రంనైనా పరిశుద్ధిడ జీవం గల తండ్రినికి వందనంలో స్తోత్రములైనా ప్రభ మా మధ్యలో వందనాలు ఇద్దరు ముగ్గున్న నామం ఉంటాను మా మధ్యలో ఉంటాన్నారు అందరి బట్టి నీకు స్తోత్రం దృష్ల్లిస్తున్నాయన నా ప్రభ నా తండ్రి నీకు వందనాలు ప్రభావ మమ్మ సజ్జలకు పెట్టిన దేవానికి వందనాలు ఇక్కడ వాక్యానికి నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రం దృచ్చల్లిస్తున్నాం నా ప్రభావ ఈ ధన్యత ఇచ్చిన విధానాన్ని వందనాలు ప్రభ మరి ఈ ధన్యతలు యశు ప్రభ అనేక మంది రావాలా ప్రభ వాళ్ళు కూడా పాల్గొందాలా ఎసు ప్రభా నీకు వందనాలు ప్రభావ యసు ప్రభ కూడా సిద్ధపడిన శక్తి వాళ్ళకు దయచేండి వాళ్ళ అవకాశం కలగచేయండి తండ్రి యేసు ప్రభానికి వందనాలు ప్రభ ప్రతి ఒక్క మహిమా నీకే కలుగునుగాక ప్రభ వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభావ తండ్రి నీకు స్వత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రతి ఒక్క మహిమ కలుగును దాకా నాయన నా ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడని మీరే మమ్మల్ని ఏసు ప్రభ ముందుకు నడిపించే దేవుడు ప్రభా మీరే సహాయపడండి తండ్రి వాక్యం చేత మీరు మాతో మాట్లాడమని నదడన ఏమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ లో పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చినంలో మరి ఇక్కడ భక్తుడు రోమాకు అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉన్నాడు వాళ్ళకి మరి దేవుని సంధికి ఏ విధంగా నడిపించాలా మరి దేవుడు తన బిడ్డలను ఏ విధంగా ఏర్పరచుకున్నాడు మరి దేవుని బిడ్డలు ఏ విధంగా దేవునికి విరుధంగా తయారైన విషయము ఇక్కడ రోమా రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో పౌలు మరి అనేక విషయాలు మరి సంఘంతో మాట్లాడుతూ ఉంటాడు మరి అక్కడ కృతజ్ఞత స్థుతులు దేవుడికి చెల్లిస్తూ మరి అనేకమైన విషయాలు వాళ్ళకు చెప్తూ ఉన్నాడు అయితే ఇక్కడ ఇక్కడ దేవుడు మరి అనేకమైన విషయాలు ఆయన ద్వారా బయలుపరచబడ్డాయి కాబట్టి ఆయన అనేకమైన విషయాలు మరి సంఘంతో మాట్లాడతా ఉన్నాడు ఈరోజు దేవుడు మనతోను కూడా మాట్లాడతా ఉన్నాడు మరి మొదటి వచనంలో ఏసుక్రిస్తు దాసుడను అపోసులుడుగా ముందుటకు పిలువబడిన వాడను కదా ఇక్కడ ఏసుక్రిస్తు దాసుడను అపోసుడిగా పిలువబడిన వాడనని ఇక్కడ పౌలు మరి ఇక్కడ వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాడు మరి దాసుడుగా పరిచారకుడుగా మరి వాడబడతా మరి పౌలు దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడని పౌలు రోమాలో ఉన్న దేవుని స్త్రీలందరికీ అనగా పరిశుధిగా ఉండుటకు పిలబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన ప్రభు మన తండ్రి అయిన మన ప్రభు అయిన నుండి కృప సమాధానం నీకు కలుగునుగాక ఇక్కడ మరి అనేకమైన విషయాలు మరి తెలియజేస్తూ దేవుని సన్నిధికి మనం తీసుకొని వస్తా ఉన్నాడు మరి ఇక్కడ తండ్రి కూడా మరి దేవునికి మహిమ పరుస్తా ఉన్నాడు మరి చూడు దేవుని బిడ్డలు ఏ విధంగా ఉన్నారని ఇక్కడ అనేకమైన విషయాలు చూడు తన బిడ్డలను దేవుడు ఎంతగానో మొదటి నుంచి ప్రేమిస్తూ వస్తున్నాడు కానీ తన బిడ్డలు తన మాట చొప్పున నడవకుండా దేవుడికి విరుద్ధులై ఎంతో పాపం చేస్తూ దేవుడి మహిమను పొందలేక దేవుని చూడలేకపోతున్నారు దేవుని స్వరాని వినలేకపోతున్నారని ఇక్కడ తెలియజేస్తా ఉండు పావులు మరి పదహ పద్దెనిమిదో వచనంలో చూసినట్టయితే దుర్నీతి చేత సత్యమును అడ్డగించుటూ మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను ఇక్కడ ఏమంటున్నాడంటే దుర్నీతి సత్యమును అడ్డగించు చూడు దుర్నీతి చేత సత్యం ఏమైపోతుంది అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయల్పరచబడుచున్నది చూడు దేవుడికి మరి ఏ విధంగా ఉందట దేవుని కోపము పరలోకం నుండి బయల్పరచబడుచున్నది దేని వల్లంటే దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క నీతిని తన సత్యాన్ని మనకు అనేకమైన విషయాల్లో తెలియజేస్తాం ఇక్కడ దుర్నీతి చేత సత్యమును అద్దగించు మనుషుల యొక్కయు సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కూపము త్వరలోకి ముండి చూడు దేవుడికి అసహ్యమైనది తన బిడ్డలు భక్తిహీనత చూడు వాళ్ళు భక్తి నుంచి తొలగిపోయిన వారు దుర్నీతి చూడు వాళ్ళ నీతి నుంచి తొలగిపోయిన వారు అంటే ఎంత దేవుడికి విరుద్ధమైన చూడు అది ఎక్కడి నుంచి దేవుడికి కోపం అంటే దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది అని ఇక్కడ పౌలు మరి సంఘాలకు చెప్తా ఉన్నాడు చూడు దేవుడికి అంతగా రోషం పుట్టిస్తా ఉన్నారు దేవుడికి అంతగా కోపము చెవుడు తన బిడ్డను ఎంతగానో ప్రేమించి చూడు మంచిగా దేవుడు తన స్వరూప మందు తన బిడ్డలను చేసుకున్నప్పుడు దేవుడి మాటకు లోబడకుండా వీళ్ళు సత్యాన్ని ఏం చేస్తున్నట్టు అడ్డకిస్తా ఉన్నారు వాళ్ళ దుర్నీతి వల్ల దేవుని మాటలు దేవుని సత్యాన్ని ఏం చేస్తుందంటే అడ్డగిస్తాను మనుషుల యొక్క ప్రతి ఒక్క భక్తిహీనత దుర్నీతి వల్ల దేవుడికి గొప్పము బయట బయటికి వస్తుంది పరలోకం నుండి బయలుపరిచబడుతున్నది ఎందుకనగా దేవుని గురించి ఎందుకు ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషిద్ధమయ్యున్నది చూడు దేవుడు తన బిడ్డలకి ప్రతి ఒక్క దేవుని గురించి అనేకమైన విషయాలు చెప్తూ కదా తన దేవుడు ఆది అందు వాక్యం ఉండను వాక్యమే దేవుడే ఉండను ఆ దేవుడే మన మధ్యలో సంచరిస్తున్న ఎన్నో విషయాలు మనకు ఆది కాండం నుంచి తన బిడ్డలకు చెప్తూనే వచ్చింది కానీ ఇక్కడ దేవుని గురించి చెల్లియ శక్యమైనదేదో అది వారి మధ్య విషద్ధమై ఉన్నది కానీ వాళ్ళకు దేవుడు బయలుపరిచినడు కదా దేవుడు వాళ్ళకు వెలుగుని కల్లవమ్మంటే దేవుడు వెలుగు కలగ దేవుడు వెలుగుని అనేకమైన విషయాలు మనకు అనుగ్రహించిండు చూడు ఇక్కడ దేవుని బిడ్డలు మరి ప్రతి ఒక్క విషయంలో వాళ్ళకి అన్ని తెలుసు దేవుని గురించి దేవుని యథార్థము దేవుని సత్యము దేవుని నీతి దేవుడు మరి అజ్ఞాని దేవుడు వెలువని కదా దేవుడు ప్రతి ఒక మంచిగా చేసిండు కానీ ఇక్కడ శక్యమైన అది వారికి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరిచను ప్రతి ఒక్కటి దేవుడు బయలుపరిచేడు కదా ఆది ఎందు వాక్యంలో వాక్యం దేవుడే మన మధ్యలో సంచరి చూడు వెలిగిస్తూనే ఉన్నాడు తన బిడ్డలని కానీ నేను ఏం చేస్తున్నారంటే అది ఏమైనదంటే విశది పర్చను అది ఆయన అదృశ్య లక్షణములను అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును మొదలుకొని సృష్టింపబడిన వస్తువులన్నిటిని ఆలోచించుట వలన చూడు ఎప్పుడైతే దేవుడు మంచిగా కలగజేసిన ప్రతి దాన్ని కూడా వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అనేకమైన అనుగ్రహించిండు కానీ వీళ్ళు దేవుని బిడ్డలయ్యి ఉండి కూడా ప్రతి ఒక్కటి దేవుడు వాళ్ళకు బయలుపరిచినా కూడా వాళ్ళు స్వీకరించకుండా మరి దేవుడు ప్రతి ఒక్కటి వాళ్ళకు విషదీక కదా ప్రతి కూడా వాళ్ళకు తెలియజేసేటట్టుగా వెలుగుగా వాళ్ళకుట తెలియజేస్తా ఉండు వాళ్ళ మధ్యలో ఇక్కడ పౌరులు చెప్తా ఇక్కడ వాళ్ళకు ప్రతి ఒక్కటి విషదీక పరిచిండు వాళ్ళకు తెలియజేస్తా ఉండు దేవుడు వారికి అని గురించి వలకు ఒక్కటి వాళ్ళకు చూడు వలకు అదృశ్యమైన లక్షణాలు చూడు వాళ్ళు ఎట్లా ఉన్నారంట దేవుడు ప్రతి వలకు వాళ్ళకు తెలియజేసండి ఏది కూడా దాపట్టలేదు దేవుడు ప్రతి ఒక్కటి బయలుపరచబడ్డది తెలుసుకున్నారు వాళ్ళు కాదా అదృశ్యమైన లక్షణంలో అనగా ఆయన నిత్య శక్తి దేవత్వమును జగత్ మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపర్చినవి పరిచినవి కనుక వారి నిరుత్తారులై ఉన్నారు చూడు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు అన్ని కలిగ చేసినా వాళ్ళు తెలుసుకున్నా కూడా వాళ్ళు దేవుని చూడకుండా ఈ లోకంలో చేసిన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఏం చేస్తున్నట ఈ సృష్టింపబడిన వస్తువులని ఆలోచించుట వలన తేట కనుక వారు ఏమైనా నిరుత్సాహం నిరుత్సాహపడిపోయినారు చూడు నిరుతారులై మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు చూడు ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకు దేవుడు బయలుపరుస్తూనే ఉన్నాడు అన్ని తెలియజేస్తూనే ఉన్నాడు కానీ వాళ్ళు వాళ్ళ మనసంతా దుర్నీతి చేత వాళ్ళ భక్తిహీనత చేత వాళ్ళని ఏం చేస్తున్నారంట వాళ్ళన్ని తెలిసి కూడా తెలివనట్టుగా కదా దేవుడు మనకు అనేకమైన తెలియజేసింది తన బిడ్డలకి ఏడు చెప్పకుండా చేయలేదు కదా నీకు అన్ని తెలిసి కూడా నువ్వు ఎందుకు ఈ విధంగా ఉన్నావు కదా ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాల అందుకే దేవుడు ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం బలహీనం అవుతూ ఉంటాం ఈ లోకంలో చేసిన ప్రతి ఒక్క కదా దేవుడు చేసినప్పుడు దాన్ని వెంబడిస్తూ కదా ఏదైనా మనకు కొత్తగా వచ్చిందనుకో దాన్ని వెంబడిస్తూ ఉంటారు చూడు ఎప్పుడైతే చేశారో అవి వెంబడించకూడదు కానీ వాళ్ళు ఏమైనారంట బలహీనమైపోయినారు దానైతే ఎప్పుడైతే వెంబడించినారో కానీ వాళ్ళు ఏమైనారంట బలహీనమైపోయినారు చూడు ఈ బలహీనత వల్ల వాళ్ళు ఎంత జీవితాన్ని అంటే ఆత్మజీవితాన్ని కోల్పోయినారు మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మైమపరచలేదు కదా దేవుణ్ణి తెలిసి కూడా ఇవన్నీ చెయ్యొద్దానికి తెలిసి కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంట దేవుని మైమపరచలేనంట చూడని మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మైమపరచలేదు కృతజ్ఞ స్థుతులు చెల్లించను లేదు చూడు దేవునికి కృతజ్ఞ స్థుతులు కూడా చెల్లించట లేదు కానీ తమ వాదములందు చెల్లింపను లేదు కానీ తమ వాదముల ఎందు వ్యర్థులైరి చూడు ఒకరిదొకరు ఎట్లా అయిన అంట వాదములు వాళ్ళ జీవితంలో వాదంలు ఏర్పడతా ఉన్నాయి కదా వాళ్ళు దేని వెంబడిస్తానో ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని వెంబడిస్తున్నాయి సృష్టికర్తను వాళ్ళు దేవుడికి కృతజ్ఞా సూతులు చెల్లింపనే లేదు దేవుని వాళ్ళు ఈ లోకానుసారమైన ఈ క్రియలను పట్టుకొని వాళ్ళు వ్యర్థులైపోయినారు వాళ్ళ జీవితం అంత భయంకరమైన జీవితం అంధకారంగా ఇక్కడ కింద వారి అవివేక హృదయము అంధకారము ఆయను ఎప్పుడైతే దాని తట్టు తిరిగిండ వాళ్ళకి ఏమైనారంట అంధకారంగా తయారైంది జీవితం అంటే వాళ్ళ జీవితము ఎంత భయంకరము కదా అంధకారం అంటే మరి భ్రష్టత్వానికి అప్పజెప్పినట్టే చూడు ఎందుకు దేవుని మహిమపరిచి దేవుడు మనకు అనేకమైన విషధీకపరిచిండు దేవుడు అనేక తెలియజేసిండు మనకు అన్ని తెలియజేసిండు దేవుడు ఏది కూడా మీకు దాపెట్టలేదు దేవుడు ఏది కూడా నీకు అసాధ్యం అనేది ఏది కూడా భూమి మీద లేదు నీకు అన్ని తెలియజేసింది కదా దేవుడు వెలుగైనప్పుడు ఆ తెలుగు నీకు అనుగ్రహించింది కదా ఈ లోకంలో ఏది కూడా చేయండి దేవునికి అంతగా అనుగ్రహించినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావంటే నీ దుర్మితి చేత నీ భక్తిహీనత చేత మనము దేవుని విషయాలలో అనేకమైన దిశ కోల్పోతావు అందుకే ఇక్కడ దేవుని సుఖిస్తలేదు దేవుని మహిమపరుస్తలేదు అందుకే దేవుడు తన కోపం అంట పరలోకం నుండి ప్రతి ఒక్కటి కూడా అందుకే మనము జాగ్రత్త కలిగి దేవుని మర్మపరిచేటట్టుగా మనము జీవించాలా మన జీవితము దేవు వృతజ్ఞాతులు చెల్లించేటట్టుగా మనము జీవించాలా చూడు వ్యర్థమైన ఈ మనము వాదంలో ఎందు వ్యర్థులంగా ఉండకూడదు అది వ్యర్థమైనది కానీ అవి ఏదానికి దారితీస్తున్నాయంటే అవివేక హృదయానికి అంధకారమాయనను తన జ్ఞానులన్నీ తాను జ్ఞానమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులు అయిపోయినారంట వీళ్ళు బుద్ధిహీనత వీళ్ళలో కలిగినది అంటే వీళ్ళు ఎంత పాపానికి దిగజారిపోయినారని ఇక్కడ తెలుస్తుంది వీళ్ళ వివేకాన్ని బొడగొట్టుకొని వివేకమైన హృదయాన్ని సమర్పణ జీవితాన్ని వదిలిపెట్టుకొని అవివేకమైన హృదయాన్ని చేసుకొని వీళ్ళ జీవితం అంతా అంధకారం చీకటిగా అయిపోయింది చూడు ఎంత భయంకరమైన జీవితం తాము జ్ఞానులమని చెప్పుకొనచ్చు బుద్ధిహీనులైరి మేము జ్ఞానులమని చెప్పుకొచ్చు బుద్ధిహీనుడైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు చతు చతుష్మాత జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతి ప్రతిమ స్వరూపముగా మార్చిరి చూడు ప్రతిమ స్వరూపముగా మార్చుకున్నారు దేవుడు తన బిడ్డలన్నీ మంచిగా స్వరూపంగా తయారు వాళ్ళు ఎట్లా ఉన్నారంట ఈ లోకం జంతువులను కదా ఈ ప్రతి ఒక్క వాళ్ళ స్వరూపంగా చేసుకున్నారు ఈ లోకంలో కదా దేవుడు తన బిడ్డలకి మరి మరి తన దూతలు కూడా అంత అర్హత వాళ్ళ కలిగజేసినప్పుడు వాళ్ళు గర్వించి భూమి పడిపోయి ఇంతగా వాళ్ళ జంతులుగా తయారైపోయారు మురుగాంలాగా తయారైపోయినారు వాళ్ళ కఠిన హృదయాలు వాళ్ళకు జీవము ఒక నిత్య జీవనికి దేవుని మహిమను క్షయమగు మనుషుల చూడండి నరకము కదా జీవ దేవుడు అక్షయుడుగా మనకు నిత్య జీవాన్ని కానీ వాళ్ళు ఎట్లా చేసుకున్న ఒక మృత్యులాగా తయారు చేసుకు మరణాన్ని తయారు చేసుకున్నారు అంటే వీళ్ళ స్వరూపం ఏ విధంగా తయారైంది కదా వాళ్ళ జీవితము ఏ విధంగా తయారైనది ఒక జంతువుల స్వరూపంగా తయారైపోయినాయి దేవుడు తన స్వరూపం అందు చేసుకుంటే చూడు తన బిడ్డలను ఎంతగానో ప్రేమించి పెట్టుకుంటే ఇప్పుడు ఆ స్వరూపం ఏమైపోయిందంట ఈ లోకం నా కఠినాత్మక తయారవుతుంది ఎందుకంటే ఆనాడు మరి సైతాన్ కూడా అదే విధంగా గర్వించి పడిపోయింది మరి తన బిడ్డలను కూడా తరలోక రాజ్యాన్ని మరి అనేకమైన విషయాలు బయలుపరచకుండా అడ్డగించనికి ఆ దుర్నీతి చేత ఆ సత్యాన్ని అడ్డగించడానికి ఇప్పుడు తన బిడ్డలనే వాడుకుంటుంది సైతం కదా దేవుని బిడ్డలనే వాడుకుంటుంది ఈ రోజు అడ్డగించడానికి ఇది మనకు దేవుడు ఇక్కడ పౌలు ద్వారా సంఘంలో తెలియజేస్తా ఉన్నాడు మరి ఈ స్వరూపంలో ఉండనికి వీలేదు ఎందుకు అంటే దేవుడు తన బిడ్డలకు అనేకమైన విషయాలు బయలుపరిచినప్పుడు మనము జాగ్రత్త కలిగి ఉండి ఎదిరించే శక్తి మనకు దేవుడు ఇచ్చినప్పుడు మరి ఆయన స్వరూపంలో కలిగి ఉన్నప్పుడు మరి నువ్వు ఆయన విషయాలు మనం కనుక్కొని దాని జాగ్రత్త కలిగి ఉండాలా కాబట్టి పౌలు మళ్ళీ ఈ విధానంలో నన్ను తన భ్రోమ రాసిన సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు మరి అనేకమైన విషయాలు ఇక్కడ వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాడు ఈ స్వరూపం ఎందుకు ఈ విధంగా తయారైంది సంఘము అంటే సత్యాన్ని అడ్డగిస్తున్నది కానీ దుర్నీతి వల్ల సత్యాన్ని అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనతను దుర్నీతనకు దేవుని కోపానికి పుట్టిస్తుంది పరలోకం నుండి దేవుని పాల్పరచబడుతుంది కోపం అంటే ఈ పక్షులు ఏ విధంగా స్వరూపం పెట్టుకొని ఉన్నాయి ఈ మృగాలు ఏ విధంగా ఉన్నాయి తద జంతువులు ఏ విధంగా ఉన్నాయి పురుగులు చతుష్పాత జంతువుల యొక్క పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చి చూడ వాళ్ళ స్వరూపాన్ని ఏ విధంగా భయంకరంగా దేవుని బిడ్డలు మనము జాగ్రత్త కలిగి ఉండాలి ప్రతి ఒక్క నిమిషంలో మనం ఏ విధంగా దేవునికి విరుద్ధంగా తిరుగుతున్నామా దేవునికి ఏ విధంగా చేయగలుగుతున్నాం మనము సత్యాన్ని అడ్డగిస్తున్నామా మనము ఏ విధంగా ఉన్నామనేది ఇక్కడ అతలు చెప్తా ఉన్నాడు కింద వారు తమ హృదయమును దురాశలను అనుసరించి తమ శరీరమును పరస్పరముగా అవమాన పరుచుక్కున్నట్టు దేవుడు వారిని అపవిత్రతకు ఏం చేసిందంట అపవిత్ర ఆత్మకు అప్పగించను చూడు ఇక్కడ వాళ్ళు చేసే పథక కారణాల వల్ల వాళ్ళ దేవుడికి విరుద్ధం వల్ల దేవుడు తన హృదయాన్ని అంతా ఎరిగి దురాశను అనుసరించి తమ శరీరాన్ని ఎట్లా ఏం చేస్తారంట పరస్పరంగా అవమానంగా పరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్ర ఆత్మకు ఎందుకంటే దేవుడు మనకు అనేకమైన ఇక్కడ మనము శక్యమైనది ఏదో అది విశదీకపరిచ వి మనకు అనేకమైన విశదీకపరిచిండు దేవుడు కదా అనేకమైన విషయాలు మనకని తెలియజేస్తాడు దేవుడు తెలియజేసినప్పుడు నువ్వు దాని ప్రకారంగా మనము జీవించాలా మనము సత్యాన్ని మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తున్నప్పుడు మనం ఏ విధంగా జీవిస్తున్నాము అడ్డగిస్తున్నామా దేవుని సువార్తను మనము దేవుణ్ణి ఆత్మ ప్రకారంగా మనం జీవిస్తున్నామా మనము ప్రతి దినము మనము పరీక్షించుకోవాలా ఎందుకంటే సైతాన్ని ఏ విధంగానైనా వాళ్ళు మోసపుచ్చు తన బిడ్డలని కదా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు జ్ఞానం ఉన్నది కదా అనుకుంటున్నారు జ్ఞానినం అని చెప్పుకోనొచ్చు బుద్ధిహీనులు అయ్యరు తెలుసు కదా ఇందులో కూడా మనము జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకంటే పౌలు ప్రతి ఒక్క ఉండమని చెప్తుంది దాని వల్లనే అనేకమైన విషయాలు అంధకారం చీకటిగా అయిపోతే కదా భ్రష్కానికి ఆ పద్యప్ప నీ కీలుపుతాం అందుకనే ప్రతి ఒక్క వాక్యానికి మనము జాగ్రత్త పడి దాన్ని కరెక్ట్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళాల చూడు మరి సైతాను మరి అనేకమైన విషయాల్లో మన సత్యాన్ని ముందుకు అనేకమైన విషయాలకు తెలియజేస్తా ఉంటే మరి వాడికి కూడా కోపం వస్తూ ఉంటది ఎందుకంటే ఇప్పుడు మనము అనేక రాకడ దేవుడు రాక సమీపం కాబట్టి మరి అనేకమైన విషయాలు సువార్త అనేక మందికి అది చెప్పని కూడా మనకు జరిగేటి కూడా జరగకుండా ఎన్నో ఆటంకం చేస్తా ఉంటాడు మనుషుల ద్వారా బలహీనం చేస్తా ఉంటాడు కదా ఈ లోకాన్ని చూపిస్తా ఉంటాడు కదా మనం వెళ్ళే ఎక్కడికి వెళ్ళినా ఒక బలహీనంగా మాట్లాడడం నిరుత్సాహ కొన్ని విషయాలలో కదా ఎందుకంటే మనం అనేకమైన విషయాలు దేవుని విషయాలు తెలుసుకుంటాం ఒక దగ్గర కూర్చున్నా కూడా అక్కడ బలహీనం చైతన్ గారు ఎక్కడో ఒక దగ్గర మనకు ఏదో చిక్కు పెడతా ఉంటాడు కానీ మనం ఎండ్లో కూడా నిరుత్సాహపడగనికి వీల్లేదు ఎందుకంటే వాడి బలహీనతలు వాడన్నీ చూపిస్తుంది కానీ మనం ప్రార్థనతోనే మన ముందుకెళ్తే దేవుడు తన బిడ్డలకు అనేకమైన విషయాలు తెలియజేసుకుంటూ వెళ్తూ కానీ ఎప్పుడైతే ఇవి తెలిసి లోకంలో పడిపోయినావనుకో నువ్వు భ్రష్టత్వానికి అప్పచెప్పానికే అవకాశం ఉంటుంది దేవుడు ఎందుకంటే దేవుడు ఎన్నిసార్లు చెప్తూనే ఉంటాడు మనకి జాగ్రత్త కడిగి ఉండమని ప్రతి దేవుడు ఆయన మాట చెప్పున నడవాలని ఎంత ప్రవక్తలైనా కూడా ఎంత ప్రచారకులైనా ఎంత సేవకులైనా కూడా మరి ఎంత పెద్దవాలేనా వాడు పడేనికి నిమిష బట్టదు ఎందుకంటే వాక్యంలోనే పడేస్తా ఉంటాడు కాబట్టి మనము ఒకటికి పదిసార్లు వాక్యంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలనేకమైన విషయాలని తెలియజేస్తా ఉంటాడు మరి వేరే ఏది చెప్పినా కూడా మన బలహీనమైనప్పుడు మనం అక్కడ కూడా పడుకోనికి అవకాశం ఉంటుంది కానీ దేవుడు మరి ఇక్కడ వాళ్ళ స్వరూపం అంతా జంతువుల తయారు చేసుకున్నారు కదా దేవుని సత్యాన్ని పరలోకమున విషయాలని అడ్డగించనికి మరి వాడు అనేకమైన స్వరూపాలు దాచుకుకొని భూమి మీద ఉన్నాడు కాబట్టి మన దేని విషయంలో కూడా మనం భయపడనికి వీలి లేదు కదా ప్రతి ఒక్క దాంట్లో ఆయన మనం పరిగెత్తాల అందుకే ఇక్కడ ఈ హేతు చేత తమ హృదయ మందు దురాశన అనుసరించి తమ శరీరమును పరస్పరముగా అవమానము పరుచుకున్నట్టు దేవుడు వారిని అపవిత్ర ఆత్మకు అప్పగించను వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టములు పూజించి సేవించిరి యుగ యుగములకు వరకు ఆయన స్తోత్నార్హుడై ఉన్నాడు ఆమెన్ అంటే సృష్టిని సృష్టికర్తను పూజించేది పోయి సుష్ సృష్టికర్తను పూజించేది పోయి సృష్టిని పూజిస్తా ఉన్నారు అంటే ఈ లోకంలో ఎంత భయంకరమైన చూడు దేవుణ్ణి సత్యాన్ని అడ్డగించడానికి చాలా మంది ఈ విధంగా తయారవుతారు కానీ వాళ్ళకు తెలియదు ఈ విధంగా దేవుడు మరి ఇన్ని పత్రికలు దేవుడు పాలుదారు మనకు బయలుపడినప్పుడు మనము మనము జాగ్రత్త పడే చదివి కూడా మనము యథా విధంగా జీవిస్తే మరి భ్రతకానికి అప్పచెపడతాయి కానీ శ్రమలై బాధలై మరి కష్టాలై రోగాలై వాళ్ళ అనేకమైన బాధ చేత ఉంటారు ఎందుకంటే మరి దేవుడు ఒకసారి దాని నుంచి విడుదల చేయడం చాలా కష్టమైపోతుంది ఎందుకంటే దేవుడికి విరుద్ధంగా ఉండడం అసాధ్యం కదా దేవుడు ప్రేమ దేవుడు మనం ఎంతగానో ప్రేమించిడు కదా మన కొరకు ఈ లోకానికి వచ్చి ఎంతగానో మన ప్రాణం పెట్టేడు కదా పాములు మరి అనేక విషయాలు మనకు చెప్తూ ఉంటాడు మన కొరకు ఆయన ప్రాణం పెట్టిందని మరి ఆయనకి ఏమిచ్చి కూడా మనం రుణాల చెల్లించడము ఇక్కడ దేవుడు తన కుమారుని మొదటి అధ్యాయంలో ఇడ వచనంలో దేవుడు తన కుమారుని తన ప్రభు అయిన విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనంలో అందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశను ఏసుక్రీసు శరీరంను బట్టి దావీదు సంతానం గాను నుండి పునరుద్ధానుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవును కుమారుడుగాను ప్రభావంతో రూపింపబడెను ఆయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులుగున విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోశ్లపము పొంది తిని వారిలో ఉన్నవారై ఏసి క్రీసువారు పిలబడి ఉన్నారు కదా దేవుడు ఇక్కడ మరి ఎందుకు తన కుమారుడు ఈ భూమికి రావాల్సి వచ్చింది ఈ స్వరూపము దాల్చుకొని ఉన్నందుకు ఈ భ్రష్టత్వాన్ని తప్పచెప్పబడతారని దేవుడు మనకు దేవుడు తన కుమారుని ఇచ్చి ఈ లోకానికి పరిచయం చేస్తా ఉంటాడు కదా ఇక్కడ ప్రభులు మరి ఇక్కడ మాట్లాడతా ఉన్నాడు కదా దేవుడు తన కుమారుని ప్రభు అయిన విషయమై ఈ సువార్తన పరిశుద్ధ లేఖనం ఇయ్యందు ద్వారా ముందుగా వాగ్దానము చేశాను సరే ఇవన్నీ మొదటి నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రవక్త ద్వారా ముందుగా వాగ్దానము చేశాను దేవుడు అనేకమైన విషయాలు ప్రవక్త నోటి ద్వారా వారి అనేకమైన విషయాలు ఈ లోకానికి కుమారుడు వస్తాడని వారి అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి కదా అందుకే దేవుడు అంటుంటాడు ప్రవక్త ద్వారా వాగ్దానం చేశాను ఏసుక్రీస్తును శరీరమును బట్టి దావిడి సంతానం గాను మృతిలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవును కుమారుడు ప్రభావంతో నిరూపింపబడెను పరిశుద్ధాత్మ చేత ఆయన ఏమైనాడంటే పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను బడెను ఈయన ఈయన నామము నిమిత్తము సమస్త జనుడు విశ్వాసములకు విదేలా కదా దేవుడు మళ్ళా మన కొరకు ఈ లోకానికి వచ్చి కుమారుడుగా జీవించి సమస్తము తన బిడ్డలకు విశ్వాసముకు విధేలా ఉన్నట్టు ద్వారా మేము కృపను అపూర్వస్వత్వము కదా అపుసురత్వమును పొందితిని మీరును వారిలో ఉన్న వారు యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలవబడి ఉన్నారు అందుకే మనము మళ్ళా దేవుడు తన బిడ్డల కోసము మరి కుమారును పంపించి మన మృతుల లేపి దేవుడు ఒక పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో మనకొకటి మన నామాన్ని ఇచ్చి దేవుడికి ముందుకు దేవుడు చూడు తన బిడ్డల విషయంలో తన తన దైవత్వం వదిలిపెట్టుకొని మరి ఈ లోకానికి వచ్చి దేవుడు అనేకమైన విషయాలు మనకి ఈ రోజు బయలుపరుస్తా ఉన్నాడు చూడు ఈ రోజు మళ్ళా యథావిధిగా దేవుడు మళ్ళీ చెప్పినట్టుగా జీవించకుండా ఈ లోకాంతరంగా జీవించి యథావిధిగా ఉంటే నువ్వు బ్రహ్మతత్వానికి అప్పచెప్పబడతావు కాబట్టి మనము సత్యమును గట్టిగా పట్టుకొని ముందుకు నడిపింపబడాలా మరి దేవుడిని పట్ల భయం భక్తి కలిగి జీవించాలా చూడు అందుకే మరి సృష్టికర్తను మనం ఏం చేయాలా ఆయనను సృష్టిస్తుండాలా గలపరుస్తుండాలా కదా దేవుడు ఏమంటున్నాడు ఈ లోకన్నా ప్రతి ఒక్కరి నుంచి సహితాన్ని తొక్కాలా ఎందుకంటే వాడు వేసుకున్న అన్ని మరి అన్ని దుష్టత్వములు కాబట్టి మన సత్యాన్ని అడ్డగించడానికి కాబట్టి మనం జాగ్రత్త ఉండాలా అందువలన దేవుడు సుచితమైన అభిలాషకు వారిని అప్పగించను వారి స్త్రీలో సహితమును స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావికమైన ఏమంటున్నాడు విరుద్ధమైన ధర్మమును అనుసరించి అనుసరించిరి అటువలనే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులను దేవుడు మరి ఇక్కడ అవాచకమైనది చేయుచు తమ పట్టిదములను కలిగిన ప్రతి ఫలములను పొందుచు ఒకరి ఒకరి ఎడల ఒకరు కామతులైరి కామత పుత్తులైరి చూడు ఎంత భయంకరమైన జీవితంగా జీవిస్తున్నారు ఎవరికి వాళ్ళు సహితము ఈ లోకానుసారమైన జీవితము కానీ దేవుడు తన పాపాల నిమిత్తం అన్ని దేవుడు ఏం చేస్తున్నాడంట ఇవన్నీ పాపం చేత కడిగి వేసినాయి మళ్ళీ నువ్వు ఇదే విధంగా లోకము భయంకరమైన జీవితానికి వెళ్తా కానీ ఈ రోజు మనం దేవుడు నమ్మిన బిడ్డల అయితే జీవితాన్ని సరిచేసుకోవాలా దేవుని సన్నిధిలో ఈ రోజు నుంచి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి మనం ముందుకు నడిపింపబడాల మరి పౌలు ఈ సంఘంతో మనతో మాట్లాడుతూ ఉంటాం అనేకమైన విషయాలు మరి పాపంలో పడకుండా జాగ్రత్త కలిగి ఉండండి ఎందుకు అంటే ఈ పాపము మరి అనేకమైన భ్రతత్వానికి దారి తీస్తాయి కదా మరి పరులోక రాజానికి పోకుండా చూడడం మరి అనేకమైన ప్రవక్తలలో మరి రాజులుగా చేసుకున్న కదా మొదటి మొదటిగా అన్ని పాపాలు చేసుకుంటూ మరి ముందటి నుంచే మన జీవితాలన్నీ చెరిపి దేవునికి విరుద్ధంగా ఉన్నారు ఎందుకంటే అప్పటి నుంచి వాళ్ళ ఆత్మ ప్రభావంగా పనిచేస్తున్నది కాబట్టి మరి దేవుడు తన బిడ్డలకు అనేకమైన విషయాలు తెలియజేసుకుంటూ మరి పరిశుద్ధ పరుచుకుంటూ తీసుకొని వస్తున్నాడు కూడా అయినా కూడా దేవుని బిడ్డలు లోపలి జీవితం కాబట్టి ఈ లోకము ఎంత దిగజారిపోయిందంటే పాపానికి దిగజారిపోయింది కదా పురుషులు పురుషులు స్త్రీలు స్త్రీలు భయంకరమైన పాపంలో జీవిస్తున్నారని కదా ఈ లోకము ఇంత భయంకరంగా ఉన్నప్పుడు మన పరిస్థితి ఏ విధంగా ఉంది కదా ఈ రోజు మనము పరిశుద్ధతలో మనము కాపాడుకోవాలా ఏ విధంగా దేవుని ముందుకు మనం నడిపింపబడాలంటే దేవుని సత్యాని మనం పట్టుకొని ముందుకు నడిపింపబడాలా ఆయన స్వరం ఏం చేస్తుందని ప్రకారంగా మనము జీవించాలా చూడు అనే దినము మనం ఆయన దగ్గర కూర్చొని నేర్చుకోవాలా మరి అనేకమైన విషయాలు మనకు బయలుపరుస్తా ఉంటాడు దేవుడు మరి ప్రతి ఆయన మాటకు మనం లోబడాలా దేవుడు ముందటి నుంచే మనకు అనేకమైన వెలుగును ప్రచురపరుస్తా ఉన్నాడు అనేకమైన తెలియజేస్తా ఉన్నాడు తన ఈ లోకంలో తెలియజేయనంతగా గొప్పగా దేవుడు ఆ పరలోకం నుంచి పత్ మర్మం ఆ సత్యం అనేది నీకు బయలుపరచబడ్డప్పుడు మరి అది నువ్వు తీసుకోవాలా దేవుడు మనకు అనేకమని చూపిస్తా ఉన్నాడు కానీ ఇది తీసుకొని కూడా దాని అనుసారంగా జీవించి వ్యతిచారం చేసినట్టున్నారు కదా దేవునికి విరుద్ధంగా దుష్టత్వము కదా ఎప్పుడైతే నువ్వు ఆయన వెలుగులోకి ఎప్పుడైతే ప్రవేశిస్తావో అనే రక్షణలో నడిపింపబడతావో నీకు ఎప్పుడైతే పశుధాప నడిపింపు ఉంటాదో ఎప్పుడైతే ఆయన వాక్యం పట్టుకొని ముందుకు నడుస్తుంటావో అది జాగ్రత్త కలిగి మనము ముందాడి చేయాలా ఎందుకంటే అక్కడ సైతాన్ని అనేకమైన మాటల చేత వాడు పడగొడుతూ ఉంటాడు కానీ అది నిజము దేవుడు పరిశుద్ధాత్మ వలనే మనకు అన్ని అది నిజము అబద్ధం అనేది దేవుడు మనకు తెలియజేస్తా ఉంటాడు అందుకే సత్యం అనేది ఎక్కడైనా మనకు వెలుగు చేత మనకు దేవుడు అన్ని కలగజేసింది కాబట్టి ఆ వెలుగులో మనము పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి ముందుకు నడిపింపబడాలా కదా అప్పుడు నడిపింపబడ్డప్పుడు మరి దుష్ట ఆత్మలు అనేకమే ఉంటాయి చాలా మంది తప్పిపోయిన చాలా మంది దేవుడి నుంచి పడిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇద్దరు మనం వెళ్తూ ఉంటాం వాళ్ళున్న ఒక దుర్నీతి కానీ ఏది సైతాన్ని కూడా ఎన్నో విషయాల్లో అడగిస్తూ ఉంటారు సత్యాన్ని కదా చెప్పని చెప్పకుండా బలిగిన కదా చాలా విషయాల్లో ఎదుర్కొన్న సమస్య వస్తుంటారు కానీ మనము ఎప్పుడైతే గట్టిగా పట్టుకొని ఆ సత్యాన్ని మనం ముందుకు వెళ్తామో ఆ వెలుగు చేత వెలిగింపబడతామో ముందుకు ఆ పరిశుద్ధాత్మ చేత అప్పుడు వాళ్ళకి అది తెలియజేయగలుగుతాము ఆ దుష్టత్వం నుంచి వాళ్ళని విడిపిని కూడా మనకు శక్తిని ఇస్తాడు ఎందుకంటే చాలా మంది దేవుని తెలుసుకొని కూడా చాలా మంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే అది భయంకరమైన పాపము పడిపోయినప్పుడు మళ్ళా లేవనెత్తడము చాలా కష్టమవుతుంది ఎందుకంటే తైత చాలా పట్టుకొని ఉంటది దాన్ని విడిపించాలంటే నీకు చాలా శక్తి కావాలా అది వాక్యము చాలా దేవుని సత్యము వెలుగు నీలో ఉన్నప్పుడు వాక్యం చేస్తే దాన్ని విడిపించుకొని శక్తి కూడా నీకు దేవుడు ఇస్తాడు ఎందుకంటే దేవుణ్ణి నడిపిస్తాడు ఎందుకంటే వాడు ముందుగానే వెలిగింపబడి కింద పడిపోయిండు కాబట్టి ఆ మనిషి ఆ వ్యక్తి ఎవరైనా కానీ ఎందుకంటే ఇది భయంకరమైన పాపము కదా దుష్టాత్మ పట్టుకొని ఉంటది కదా అది ఒకటి పైన ఇంకొక దారికి తీయనికి దారి తీస్తా ఉంటది చూడు శరీరాన్ని కృంగతీస్తా ఉంటది ఆత్మ కృంగిపోయి ఉంటది పడిపోయి ఉంటుంది శరీరం బలహీనమై ఉంటది కానీ దాన్ని తీసుకొని రావాలి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ భక్తిని అంతా బలహీనం చేసుకో చేసుకున్నారు కాబట్టి బలబలం తీసుకొని రావడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే వాళ్ళ స్వరూపాలన్నీ భయంకరమైన దయ్యాల రూపాలయ్య వాళ్ళు ఆ విధంగా తయారు చేసుకోండి పౌలు ఇక్కడ చెప్తా ఉన్నాడు వాళ్ళ స్వరూపము ఏ విధంగా ఉన్నాయంటే దేవుని స్వరూపం పోయి దయ్యాల స్వరూపం ఈ లోకంన జంతువుల స్వరూపం దాచుకొని కాబట్టి వాళ్ళకు కూడా సువార్త చెయ్యాలా ఎందుకంటే వాళ్ళు బలిహీనమే పడిపోయిన్నారు వాళ్ళ నుంచి తీసుకొని రావాలా మీకు ఎంతో శక్తి కావాలా ఎందుకంటే గట్టిగా పట్టుకొని ఉన్నాడు వాళ్ళ నుంచి దాక్కొని రావాలంటే చాలా కష్టం ఎందుకు అంటే మీకు శక్తి కావాలా ఆ వెలుగు దేవుడు ఒక దగ్గర వెలిగింపబడి మళ్ళా కింద పడితే లేవడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే దేవుడు వాళ్ళకు భ్రష్టత్వానికి అప్పజెప్పిండి కదా దాని నుంచి వాళ్ళని తీసుకొని రావాలంటే చాలా కష్టమవుతుంది కదా ఎట్లా తీసుకొని పోతావాళ్ళు సవాల్ చేయని కూడా ఫైతాన్లు ఉంటాయి కదా ఎంతో మంది శరీరాలను అట్లనే కుంగపోయినాయి ఎంతో ఆత్మను నశించిపోతా ఉంటాయి కానీ దేవుడు తన బిడ్డను ఎప్పుడు కూడా తన బిడ్డను చెయ్యి విడవాడు కానీ విడుచున్నారు అంటే మనదే తప్పైంటది ఏదోక ఒక బలహీనత దేవుని తెలుసుకొని కూడా పాపం చేస్తుంది దేవుడు చూస్తున్నాడా అని కానీ శరీరాన్ని ఎవ్వరు కూడా ఖరాబ్ చేసుకోని ఎందుకంటే ఈ శరీరానికి లెక్క చెప్పే టైం ఒక టైం ఉంటది దేవుడు ఈ శరీరాన్ని కూడా లెక్క అడుగుతాడు ఈ శరీరాన్ని ఏ విధంగా కాపాడుకున్నావు నా కొరకు భూమిద ఏ విధంగా వాడుకున్నావు నీ శరీరాన్ని అనే కూడా దేవుడు లెక్క అడుగుతాడు మరి నువ్వు ఏ విధంగా కాపాడుకుంటావు కదా శరీరాన్ని పాపం చేసినప్పుడు నువ్వు పాపంలో నీ రోగమైనప్పుడు మరి నీకు ఎట్లా విధంగా తీసుకొని రాగలతో దేవునికి ఏ విధంగా సమాధానం చెప్పగలుగుతాము కదా ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్త కలిగి ఉండాలా చూడవీళ్ళ ఇవన్నీ జంతువు రూపాలు వేసుకొని ఇప్పుడు సత్యాన్ని అడ్డగిస్తామని తన బిడ్డను కూడా పడగొట్ట అవకాశం లేదు వాడికి ఎట్లనైనా కూడా వారు ఓడగొట్ట చూస్తూ ఉంటాడు కానీ దేవుడు మనకు వెలుగునై కదా దాని మీద అధికారం ఇచ్చింది కాబట్టి ఆ వెలుగులో మనం ప్రవేశించాలా ఆ వెలిగే ఆ పరిశుద్ధాత్మ ఆ వెలిగే మన వాక్యము ఆ కడ్గాలను బట్టినా మనం ఎదిరించగలుగుతాము ఆ దుష్టాత్మలని చూడు ఎంత దుర్నీతి అంటే సత్యాన్ని అడ్డగించడానికి పరలోకం నుంచి దేవుడికి కోపం పుట్టేంచంతగా వీళ్ళు చేస్తున్న ఈ దుష్టాత్మ ఈ సత్యాన్ని అడ్డగించడానికి కదా దుర్నీతి వీళ్ళ దత్తిహీనత వీళ్ళంత బలహీనమైన మాటలు కదా వాళ్ళు చేసేట బలహీనత ఎవరైతే వాక్యానికి బలహీన ఎవరైతే వాక్యానికి విరుద్ధమో వాళ్ళ బలహీనులే ఎందుకంటే వాక్యానికి వంకరిగా చేసినప్పుడు వాళ్ళ బలహీనుడట్లా కాడు బలహీనుడే వాడు దుర్నీతే వాడు పాపే దేవుడే ఇంత కఠినంగా రాస్తాడు వాక్యాన్ని ఈ వాక్యము ఈ వాక్యము గట్టిగా చూడు నీ ఉన్నావు నువ్వు వాక్యం గట్టిగా బతుకున్నప్పుడు నీలో వెలుగున్నప్పుడు ఎటువంటి దుష్టాత్మకుడు నిద్ర పనిచేదు ఎటువంటి అబద్ధం చెప్పిన వాడైనా వాడు సత్యాన్ని స్వీకరించాల్సిందే సత్యాన్ని ప్రకటించాల్సిందే ఎందుకంటే వాక్యము చాలా జీవం ఈ వాక్యము కదా ఇది జీవింపజేస్తుంది వీళ్ళు ఏం చేసినారంట దేవుని వాక్యాన్ని పొడగొట్టుకున్నారు అక్షేతను పొడగొట్టుకొని క్షేమైన దానికి నరకానికి పోతున్నారు చూడు నశించేదాన్ని వెతుకుతా ఉన్నారు నశించే దాన్ని వాళ్ళు ఆశ్రయించేదు నిత్యమైన జీవాన్ని వదిలిపెట్టి ఈ వాక్యాన్ని దేవుని మహిమని కదా దేవుని మహిమను దేవుని తృణీకరిస్తున్నారు వాళ్ళు అంటే వీళ్ళు ఎంత పాపమైన స్వరూపం దాచుకొని ఉన్నారు కదా హృదయంలో కఠినమైన జంతువుల కఠినమైన స్వరూపాలు దేవుడికి విరుద్ధంగా జీవిస్తున్నారు కానీ ఇప్పుడు జరగబోయేటి అన్నీ ఇవే జరుగుతున్నాయి మరి సంఘాలలో ఉన్నాయి కూడా అవే దేవుడికి విరుద్ధంగా ఉన్నాయన్నీ అవే అవి దుష్టాత్మలే దేవుని బిడలని దేవుని ఆరాధనని మనం ఎలా చెప్పగలుగుతాము కదా దేవుడికి విరుద్ధంగా ఒక వాక్యం విరుద్ధంగా ఉన్నానంటే అది పాపమే కాదా పాపమే ఒక వాక్యమైనా దేవునికి విరుద్ధంగా ఉన్నదంటే పాపమే కదా అది పాపము అది సైతాను అది దుర్నీతి కదా అది ఒక భ్రష్టత్వమే నిజం చెప్పాలంటే ఎందుకంటే దేవుడు మన గురించి ఎన్నో విషయాలు తన ప్రేమను పెట్టి మనం ఎంతగానో ప్రేమించి మనం మన పరలోకం ఉన్న ప్రతి ఒక్కటి మనకు మనం ఎందుకు తీసుకోవాలా తీసుకోవాలన్నా తీసుకోవాలా దాన్ని తీసుకొని ప్రకారంగా జీవించామంటే ఈ రోజు వాళ్ళ అవసరకర్ల కోసం దేవుణ్ణి వాడుకుంటా ఉన్నారు కదా దేవుడు రాకడకు వాళ్ళకు ఒక భయంకరమైన తీర్పు వారి శరీరాలు కూడా కృంగి కృషించిపోతున్నాయి వాళ్ళకి తెలియట్లేదు దేవుడు ఇంతగానే విషయాలు మనకు తెలియజేస్తా ఉన్నాడు కదా కవులు ఇక్కడ రోమంలో రోమారాసుల పత్రికలో ఇక్కడ రోమారాసుల సంఘంలో తెలియజేస్తా తన బిడ్డల విషయాలు ఏ విధంగా జీవిస్తున్నారు దేవుడు మొదటి నుంచి ఏమై మనకు వెలుగై ఉన్నాడు కానీ ఎందుకు దుర్నీతి వచ్చింది సత్యం ప్రకటించినప్పుడు దుర్నీతి ఎలా వచ్చింది భక్తిహీనత ఏ విధంగా వస్తుంది ఈ లోకాన్ని తట్టి తిరుగుతా ఉన్నారు దేవుడు చెప్పింది ఏమి ఏం చెప్పిండి దేవుడు మనం ఈ లోకాన్ని ఎందుకు ఆశ్రయిస్తున్నాం మనము కానీ మన శరీరాలన్నీ భయంకరంగా తయారవుతున్నాయి చూడండి ఈ రోజు పాపమైన భూరితమైనది ఈ తయారైనది కాబట్టి దాన్ని ఆశ్రయించొద్దు దాంట్లో అడుగు పెట్టకూడదు దేవుడు మనకు ఇచ్చిన ఈ వాక్యాన్ని విశదీకరించి మనకు అన్ని తెలియజేస్తా ఉన్నాడు దేవుడు అయినా కూడా తెలిసి కూడా వీళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టి దేవుని మైమ పరుస్తలేరు తగా దేవుని శక్తిని కూడా వాళ్ళు ఆశ్రయిస్తలేరు దేవుడు తన బిడ్డలకు అనేకమైన తెలియజేస్తున్నాడు వాళ్ళు ఈ లోకాన్ని వెంబడించి ఏమైనానంట నిరుత్సాహులు అయిపోయినారు బలహీనం ముందుకు నడిపింపబడలేకపోతున్నారు దేవుని ఎరగలేకపోతున్నారు దేవుడికి కృతజ్ఞతతే చెల్లితు చెల్లిస్తలేరు దేవుని మహిమపరుస్తలేరు ఎందుకు మైమపరుస్తలేరు దేవుణ్ణి అంటే ఈ బలహీనతలు వీళ్ళు తెచ్చిపెట్టుకున్నారు భక్తిహీనత ఎక్కడో కొంచెం పాపము ఎక్కడో కొంచెం పోయి మొత్తం పాపంగా తయారైంది కదా పిండి మొత్తం బాగుంటే పిండిలో కొంచెం పులుపును కలిస్తే ఏమైపోయింది పులుపైందన్నట్టు వాక్యము దేవుడు మనకు మరి సువార్తలు అనేకమైన విషయాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా దేవుని మహిమ ఈరోజు పరచలేకపోతుంది అంటే ఈరోజు దుష్టుడు నిన్ను వెంబడిస్తున్నాడు నీలో ఉన్నాడు అంటే నీలో ఏదో వాక్యము లేనట్టు ఏదో వాక్యము ఏదో తప్పు చేసిన ఏదో వాక్యము నీలో తేడా అయిపోయింది కదా ఇదే విధంగా వీళ్ళు ఏం చేస్తున్నట్టే నిత్య దీవ పోకుండా పాపాని పాపాన్ని జీవితాన్ని ఆశ్రయిస్తున్నారు కాబట్టి వీళ్ళు భ్రష్టత్వానికి అప్పచెప్పబడ్డారు కదా దేవుడు మాట వినకపోతే దేవుడు దుఃఖిస్తా ఉంటాడు బాధపడతా ఉంటాడు అయ్యో అనవసరంగా నేను వీళ్ళు చేసుకుంటేనే ముందుకు నడిపిస్తూనే సేవకు తయారు చేసినా కదా ఈ విధంగా తయారైపోయిన తర్వాత ముందుకు నడిపిస్తారు కదా అని మన చిత్తాన్ని దేవుడు అడుగుతూ ఉంటాడు కదా మన ప్రార్థనలో నవే కదా దేవాన్ని సంకల్పము చిత్తం ఏమైందో ప్రభావం నడిపించు దేవాన్ని కృప మమ్మల్ని ఏర్పరచుకున్నావు ముందుకు నడిపిస్తున్నావు కదా అని మనం ఎన్నో ప్రార్థిస్తాం కానీ మన ప్రార్థనలన్నీ దేవుడికి అనుకూలంగా ఉంటున్నాయా ఈరోజు దేవునికి సమర్పణగా కదా ఈరోజు ఈరోజు దేవుడు ఎంతగానో దుఃఖిస్తాడయ్యో దేని బిడ్డలను చేసుకున్నా కదా అని ఈరోజు భ్రష్టత్వానికి ఇష్టమా ఇష్టం లేదు కదా దేవుడి లోకానికి రక్షించనికే వచ్చింది తన బిడ్డల కోసం మన భ్రష్టత్వానికి అప్పగిప్పాలని ఎందుకున్నది దేవుడికి లేదు కదా నువ్వు కఠినంగా ఏదో పాపం చేస్తేనే దేవునికి విరుద్ధంగా చేస్తేనే నిన్న దేవుడు ప్రత్య్రష్టత్వానికి అప్పజెప్తున్నాడు ఇక్కడ రాయుడు కదా ఆ పౌలు ఎందుకు రాస్తుంది పత్రికన భ్రష్టత్వానికి ఎందుకు అప్పజెప్తున్నాడు దేవుణ్ణి దేవుడు అపవిత్ర ఆత్మకే అప్పజెప్తున్నాడు అపవిత్ర ఆత్మ ఎందుకు వస్తుంది మన దగ్గరికి దేవుడు ఎందుకు అప్పజెప్తున్నాడు నీలో ఏదో తప్పు ఉంటనే కదా మనం అందుకే కలిగి ఉండమంటాడు దేవుడు ప్రతి ఒక్క దాంట్లో మనం చెయ్యాలన్నా చెయ్యొద్దా దేవుడు మాట వింటున్నామా వింటలేమా ఒక్క రోజుకి పది రో పది సార్లు ఆలోచించాలా ఈ రోజు దేవ పొద్దున్న నుంచి నేను తప్పు చేసిన నా నేను తప్పుగా మాట్లాడిన తప్పుగా చూసినా నేను ఈ రోజు ఎవరు విసుక్కున్ననా ఎవరిని దూషించిన నా మరి ఏంటి ప్రభు నాలో ఏమున్నది నేను వాక్య నేను తప్పు చేసినాను ఈ రోజు ఒకటికి పది సార్లు మనము జాగ్రత్త కలిగి వారిని భ్రష్టత్వాముకు అప్పగించను ఎందుకంటే అతి దేవుని సత్యమును అసత్యము మార్చిరంట సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నంట పాపం చేస్తున్నారు ఇక్కడ సత్యమును అసత్యంగా మార్చినారంట ఈరోజు బైబుల్ లేంది మరి వాళ్ళు బైబుల్గా మరి అన్ని ప్రకటిస్తా ఉన్నారు కదా చివరికి దేవుడు ఏమంటాడు నా వాక్యంలో నా పరిశుద్ధమైన గ్రంథంలో ఒక్క వాక్యము తప్పిపోయినాను వాళ్ళని స్వీకరించానంటాడు దేవుడు లాస్ట్కి కదా ఒక్కటి కలిపినను ఒకటి తీసి వేసిన వాడు నా పాతుడే కాదంటున్నాడు దేవుడు మరి నువ్వు కొత్తది కలుపుతున్నావా పాతది ఏమన్నా పాటిస్తున్నావా నువ్వు ఏం చేస్తున్నావు ఏదైనా కొత్తగా కలుపుతున్నామా మనము ఏమైనా తీసేసి చెప్తున్నామా దేవుడు వాక్యం ఈ రోజు నాకు అదే భయం అనిపిస్తూ ఉంటది ఎందుకంటే మనము ఏదైనా తప్పు చేస్తున్నామా దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నామా లేమా పౌలు ఇక్కడ వీళ్ళకు చెప్తా ఉండు రోమారత్న ఇది ఫస్ట్ పత్రికలో ఈయన తెలియజేస్తా వాళ్ళకు అనేకమైన విషయాలు చెప్తా మరి రోమాల తప్పిపోతున్నామని మళ్ళా దేవుడు తప్పిపోయిన తన కుమారుడు మళ్ళా తండ్రి దగ్గరకు వస్తే దేవుడు మళ్ళా తన పచ్చ పశ్చత్తాప పడి ఆయన సన్నిధికి వస్తే దేవుడు క్షమించి తన బిడ్డల్ని చేర్చుకొని దేవుడికి ముందుకు నడిపిస్తా ఉంటాడు కాబట్టి మన వాక్యం ఏం చెప్తుందని ప్రకారంగా మనం జీవించి లోబడినట్టయితే మరి దేవుడు మనకు అనేకమైన పరలోకంలో ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనకు ఆశీర్వదించి నెరవేర్స్తా ఉంటాడు చిన్న వాక్యము దేవుడు జీవించిన గాక ప్రార్థిస్తాను స్తోత్రం నైనా పరిశుద్ధిడ వందనాలు ప్రభ ఇంతవరకు ఇస్తు ప్రభ మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం అయినా నా తండ్రిని కువందనాలు ప్రభావ తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించినావు ప్రభావ తండ్రిని కువందనాలు స్తోత్రంలో చెల్లి చేస్తున్నాం నాయన నా ప్రభు మరి మేము ఏ పాపంలో పడిపోకుండా దూరునిచ్చి మమ్మల్ని తప్పించండి మరి ఏదైతే చిన్న తప్పున క్షమించండి నాయన మాకు ఎంతగానో మాకు అనేకమైన విషయాలు మరి బయలుపరుస్తున్నారు ప్రభావ దాని ప్రకారంగా మేము జీవించాలా ప్రభ దేవా ఈ లోకంలో యసు ప్రభ ఒకటి చీకటి అంధకారం నాయన తండ్రిని వెలుగులో మమ్మల్ని ఎంతగానో వెలిగింపజేసినావు తండ్రి యశు ప్రభ మేము అదే విధంగా మేము మరి ఎక్కడ కూడా మేము పాపంలో పడిపోకుండా పరిశుద్ధపరచబడాలా ప్రభా మరి ఇతరులకు కూడా యశు ప్రభా వెలుగును చూపించాలా ప్రభా మరి తెలుసు కూడా మేము తెలివనట్టుగా ఉండడానికి వీలేదు ప్రభ మరి ఇక్కడ ఎస్సు బిడ్డలు అదే విధంగా తెలిసి కూడా వాళ్ళు చెప్పలేకపోయినారు ప్రభా మరి దుష్టత్వాన్ని దుర్నీతిని భక్తిహీనతను వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు ప్రభావ నేను మీరు విషయాలు మాకు తెలియజేసినారు కానీ అది గుర్తు చేరకుండా ఉన్నాం నాయన ప్రభా అనేక తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళకి తెలియజేయండి తండ్రి ప్రతి ఒక్కటమైనా విష దిక్కపరిచినారు ప్రభా మేము అన్ని తీసుకున్నాం ప్రభా మరి తెలువనట్టు నచ్చించడానికి వీల్ లేదు ప్రభ వాళ్ళ కూడా అధన్యత కలగ చేయాలదే అనేక మందికి సువార్త ప్రకటన చేయాల తండ్రి మరి ప్రతి ఒక్కటి కూడా ఈ లోకాను స్వరమైన దాని చుట్టూ మేము తిరగడానికి వీల్లేదు ప్రభ వయసు మమ్మల్ని ఎంతగానో ప్రేమించినావు నాయన మమ్మల్ని ఎంతగానో కనికరించినావు ప్రభ మరి ప్రతి ఈ లోకంలో చూసి మేము రేసు ప్రభ నిరుత్సాహపడద్దు ప్రభా ఈ లోకాన్ని మేము వెతకడానికి వీల్లేదు ఎవరా వీల్లేదు బలహీనత నుంచి విడుదల పొందాలా ప్రభ మరి సైతం నుంచి విడుదల పొందాలా మీరే సహాయం చేయండి అటువంటి బలహీన ఉంట నా ప్రభ నా తండ్రి నీకే వందనంలో స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన నా ప్రభా ప్రతి ఒక్క నీకే మహిమ కలుగును గాక దేవ నిన్ను చూపిస్తున్న ముందుకు నడిపింపబడాలా దేవ నీకి కృతజ్ఞత స్ఫూతులు చెల్లించాలా ప్రతి మహిమ నిన్నే పరచాలా ప్రభావ మీరే సహాయం చేయండి ప్రతి మహిమ నీకే కలుగును గాక నా తండ్రి నీకే వందనాల ప్రభావ మేము అక్షతాన్ని ధరించుకొని ముందుకు నడిపింపబడాల నీ మహిమలో మేము జీవించాలా ప్రభావ నీ కొరక మేము జీవించాల దేవ నీ కొరక సాక్షి మీదగా జీవించాలదేవా అన్నది శక్తిని మాకు దయచేయండి తండ్రి నీకు వొందనాలి ప్రభావ మరి ఎంతమంది అపవిత్రాత్మక అపగింపబడ్డారో ప్రభా వాళ్ళు కూడా విడుదల పొందాల ప్రభావ దాంట్లో పడనికి దీలేదు ప్రభావ మరి సైతాన్ గాను ఎంతగానో పడానికి పొంచునడు అనుకున్న కీర్తిలో అంచర్లు సైతాన్ రాజ్యాన్ని అంత వాళ్ళు కూడా విడుదల కలగచ్చేయండి సత్యాన్ని బయల్చ బయలుపరచండి ప్రభ తండ్రి వారు ఏ పాపంలో పడిపోకుండా పరిశుధపరచండి తండ్రి వాళ్ళు కూడా నీ చేతికి అపగిస్తున్నాం అయినా జరిగించి మీరే వేలండి ప్రభావ మీరే సహాయం చేయండి తండ్రి నీరు రాకడాతి చొర్రలో మేము సిద్ధపడాలి అనేక మంది సిద్ధంగా తయారు చేయాలా దేవా ఆ వెలుగులో మేము ప్రవేశింపబడాలా ప్రభా దేవా ప్రవేశించి అనేక మంది సంధికి తీసుకొని రావాలా ఏసు ప్రభా మారే శక్తిని మాకు దయచేసి నీ ఫర్శుద్ధాత్మ చేత ఇంకా మమ్మల్ని అభిషేకించండి దేవాని కడవర వర్షం మా మీద కుమ్మరించండి దేవా దేవా మేము సేవల బలంగా వాడబడాలా అద్భుతంగా ఆశ్చర్యంగా మేము మమ్మల్ని వాడుకొని మీ సాక్షిబిరిగా నిలబెట్టుకుంటే శక్తి మాకు దయచేమని నజరైన ఏసుకు సండుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ సిస్టర్ ప్రే సో పరిశుద్ధుల తండ్రి కృపామైన చివం గల దేవ చివాధిపతి సర్వాధికారైన దేవ సకల యుగములలో రాజైన దేవా పరిశుద్ధుడైన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములైన నా దేవ నా ప్రభావ ఈ గడిచిన కాలం మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకలు నిలబెట్టుకున్నారు ప్రభా దివారాతులు మమ్మల్ని కాచి కాపాడి అయినా ఇక నూతన దినం మీరు మాకు అనుగ్రహించిన అయినా మీ యొక్క సన్నిధిలో ప్రవ్వ సమయం గడిపే కృప భాగ్యం మాకు ఇచ్చినారు వాకిందర మీరు ఆ రీతి మమ్మల్ని హెచ్చరించినారు ప్రభ ప్రతి దశలోనైనా మేము పరిశుద్ధంగా జీవించాలా మీందు భయం భక్తి కలిగిన జీవితం కలిగి ఉండాలా గొప్ప దేవ మీకు నీతి సత్యం అనేక ప్రకటించాలా ఈ లోకమంతా ప్రవ దుర్నీతితో ఉంది ప్రభా దుర్నీతి ప్రవ సత్యాన్ని అడ్డగిస్తుంది ప్రవ ఆ దుర్నీతి నుంచి మనసుకు మేము విడుదల కల్పించాలా నా తండ్రి ఆ రీతిగానే ప్రభా మాలో ఎలాంటి దుర్నీతి ఉండడానికి వీలేదు ప్రభావ మీ నీతిని మాలో స్థిరపరచండి ప్రభావ మా స్వనీతి సౌబుద్ధి సొంత తలంపులు సొంత ఆలోచనలను కొట్టివేయండి ప్రభావ మీ సత్యాన్ని స్వీకరించే వారిలాగా పరిశీలించి అర్థం చేసుకొని మా జీవితంలో అవలంబించుకునే వారి లాగా మేము ఉండాలా ప్రభా అలాంటి ఓ ప్రభావ వివేచన ఆత్మను మాకు అందరికీ అనుగరించమని ప్రాదిష్టమైన వాక్యందరూ మీరు మాతో ఎంతో వందాలి ప్రభా కృతజ్ఞతాశలు అర్పించుకుంటున్నాం ప్రతి క్షణం మేము పరిశుద్ధంగా జీవించాలైనా మాలో ఇంకేమైనా ఆయాసకరం ఉంటే అవి చూపించండి వాటిని ఒప్పుకొని విచ్చిపెట్టాలా నైనా ఈసయ మాలో ఎలాంటి దుర్నీతి లేకుండా ప్రవ్వా మీ నీతిని అనుసరించి నడుచుకోవాలా అయినా నీతిమంతుడు విశ్వాసం మూలంగా వాక్యం సెలవుస్తుందిగా ప్రవ్వా ఓ ప్రభావ నీతి ప్రభా విశ్వాసం ద్వారానే కాబట్టి నైనా మీందు విశ్వసించి ఓ ప్రభా ఒక్కడు ప్రభా నీతిని అనుసరించి నడుచుకోగలడు ప్రభా కాబట్టి మీ నీతిని మాలో స్థిరపరచండి ప్రభావ నా తండ్రి నీకు ఎంతో వందాలు చెల్లిస్తున్నాం బలపరిచేందుక నీకు ఎంతో వందాలు ప్రభావ ఈ వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి మీ మహిమార్థమే మమ్మల్ని అందరూ నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా ప్రభావ మా దేశ రక్షణ కొరకు మేము ప్రార్థిష్టమైనా మా దేశంలో ఉన్న ప్రజలంతా రక్షణ బంధాల ప్రభావ ఒక ఆత్మ ప్రతి ఒక్కరి కొరకు ప్రభావ మీకు రక్తాన్ని కాచిన సెలవు మీద ప్రభావ నైనా ఈ సయానికి ఎంతో బంధాలు వారి పాపములు క్షమించండి మీ కృపలో జ్ఞాపకం చేసుకునైనా మీ కనికెరం చూపించి మనం ప్రతి ఒక ఆత్మ రక్షణ బంధాల ప్రభావ ఎవరు కూడా మీకు ఇష్టం లేదు ప్రభావ నైనా ఈ సయ నీకు ఎంతో వంద ప్రతి ఒక్క రక్షలు పొందారా నా తండ్రి ఆ రీతిగా మీ కార్యం జరిగించమని ప్రార్థిష్టమైన నా తండ్రి పడిపోయిన సేవకుల ప్రభావ ఎవరైతే ప్రభా ఒకప్పుడు వెలిగింపబడి నైనా మీ దివ్యవాకులు రుచి చూసిన వాళ్ళు కృప వలలో పాల్పొందిన వాళ్ళు ఎంతో ఎవరైతే మీరు జ్ఞాపకం చేసుకున్నైనా పట్ల మీకు కనికరి చూపించి మరొక అవకాశం ప్రభా బిడ్డలకు మీరు అనుగ్రహించినైనా లేవనైతే తండ్రి రాత్రి కాల సమయంలో ప్రతి బిడ్డ మీరు దర్శించండి ప్రభావ నైనా మీకు నూతనమైన ఆత్మతో అభిషేకించి మీ మయమర్థమై తిరిగి లేవనైతే మీ కొరకు వాడుకోమని ప్రార్థిష్టమైనా ఆ రీతిగా ప్రభావ మీకు నీతి సత్యాన్ని ప్రకటించేవాలాగా వాళ్ళు బలపచ్చమని ప్రార్థిష్టం బ్లేసెస్ నుంచి మేము నైనా కంటి చూపు మీరు దయచేయమని ఆ కంటి చూపులో లేఖం చేసిన ప్రతి దురాత్మను ఆ గుడి తన తిన దుష్టాత్మను గర్దిస్తున్న మీ స్థిరిస్తున్నామున దేవ విడ విడదల స్వస్థత దయచేయండి నా దేవ మీ కనికీరం చూపించండి తల్లించి అరికలు సంపూర్ణంగా పత్తి అవయానికి మీరు స్వస్థపచ్చండి ప్రభావ చూపుతో ప్రభావ అనేక గుడితనులు ఉన్న ప్రభావందరినీ ప్రభావ మీకు వెలుగును చూపించేలాగా నడిపించండి ప్రభావ నైనా ఇసయ ఆ గుడితన నుంచి విడదలు కల్పించి స్వస్థ పచ్చి మీ మై మధ్య నిలబెట్టుకుని కుటుంబంతో రక్షణ మార్గం దయచేమని ప్రార్థడం ఆ రీతిగా దక్షి గురించి మేము ప్రార్థిస్తాం నిలబడ్డా మీరు ముట్టండి ప్రభావ స్వస్థపచ్చండి ప్రభావ ఆ షుగర్ నార్మల్ తీసుకొచ్చిన తండ్రి నీకు ఎంతో వందాలైనా మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించినారు ప్రభావ నార్మల్ రేజ్ తీసుకొచ్చిన తండ్రి నీకు ఎంతో వంద దుష్టుడు వాడి ఓడిపోయిన మాకు విజయం ఇచ్చిన రోగం మీద మీరు మాకు విజయం ఇచ్చినైనా విశ్వాసంతో మేము ప్రార్థించడం అనుమానించుకున్న ప్రభావ అయినా ప్రతి నైనా ఇస్తే ప్రభా అనారోగ్య నుంచి ప్రోభ బిడకు విడుదల ఇచ్చిన నీకు ఎంతో వందాలు ప్రోభ అక్క మోసమైన దుష్టాత్మ నుంచి విడిపించడం నీకు ఎంతో వందనాలు ఆ కుటుంబం అంత రక్షణ బంధాల ప్రోభ బిడ మీకు ఒక గొప్ప సాక్షిగా ఆ రీతిగా ప్రోభ రచించిపోతున్న ఆత్మల గురించి మేము ప్రార్థిష్టమైనా ఈ లోకంలో ఎంతో మంది ప్రభా నశించిపోతున్న ఈ లోకంలోనైనా నైనా ఇసు ప్రభా ప్రతి ఒక్క రక్షణ బంధాల ప్రభా నా తండ్రి సువార్త ప్రకటించలేకుండా ప్రభా సువార్త లేని గ్రామాలు సువార్త లేని పట్టణాలు ప్రభా ఎంతో మంది ఉన్నారు ఎంతో మందికి సువార్త లేదు ప్రభా గుంటి వాళ్ళు మూగవాళ్ళు నైనా ఎంతో విచారలు మాంత్రికులు ఎంతో ఈ లోకంలో ప్రభావ వాళ్ళందరూ ప్రభా దుష్టిని ఓ ఉన్నారు వాటి ప్రభావ వాటి బంధకాలు పడి ఉన్నారు ప్రభా వాళ్ళందరికీ ప్రభావ మీ సువార్త ప్రకటించి వాళ్ళకి అందరికీ విడలగలకి చేసిన వైపు మళ్లించేలాగిన ప్రతి బిడ మీరు నిలబడితే ప్రతి ఒక్కరు ప్రభా రక్షణ మార్గం ఉండాలన్నా మీకు కృపద ఇచ్చినైనా ఆ రీతిగా ప్రభావ హాస్పిటల్స్ లో ప్రభ ఎంతో మంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు ప్రభా ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో ప్రభావ హాస్పిటల్ అందరి గురించి ప్రతి రోగు గురించి మేము ప్రాదిష్టమైన ఎలాంటి రోగాలు ఉన్నప్పుడు ఆయన ఆ రోగాలు అన్నింటి నుంచి ఏసుక్రీస్తున్నాములు ప్రతి బిడకు ఇప్పుడే స్వస్థత కలుగును కాక హాలలుయ్య ప్రతి చీకటి దురాత్మ అంధకార దుష్టాత్మలను గద్దిస్తాం వేసుక్రీస్తున్నాములు ప్రతి అనారోగ్యాన్ని గద్దిస్తాం ఏసుక్రీస్తు విడిచిపెట్టి వెళ్ళిపో ప్రతి ఒక్కరు ప్రభావ సంపూమైన సమృద్ధి ఓ ప్రవకరమైన జీవం ప్రతి బిడకు మీరు అనుగ్రించండి స్వస్థపరచండి నైనా ఏసుక్రీస్తుల ప్రతి హాస్పిటల్స్ ఏమిటి అయిపోను కాక ప్రతి రోగి స్వస్థత పొందును కాక అలనియ నైనా ప్రతి రోగి డిశ్చార్జ్ అవును కాక ఏసుక్రీస్తు నామవున తండ్రి వేరే కార్యం జరిగించండి ప్రతి ఒక్క బిడ మీరు స్వస్థపరచండి స్వస్థత పొందిన ప్రతి బిడ ప్ర రక్షణ పొందాల ప్రోభ ఒక్కరు కూడా నశించిపోద్దు ప్రభావ ప్రతి ఒక్కరు మీరు ఆర్థిక మీరు దర్శించండి బలపరచండి నైనా మీకు మహిమని కనపరచండి మీ తట ఆకర్షించుకోమని ప్రాదిష్టమైన ఆ రీతిగా ప్రభావ నేను సంగం సంఘం ప్రభా ఈ చివరి దినాల్లో ప్రభావ నైనా ఇసయ ఎంత భయంకరమైన కాలం ఉంటున్నాం ప్రభావ కాబట్టి మీ శక్తి లేకుంటే ప్రభావ మీ మేరితూడ ప్రభావ మీ కొరకు సాక్ష్యం ఇవ్వలేం కాబట్టి నైనా ఈ భయంకరమైన కాలంలో నా దేవా ఇస్తు ప్రభ మీ గురించి మేము సాక్ష్యం ఇవ్వాలంటే ప్రభావ పరిశుదాత్మ అభిషేకం మాకు అవసరం అయినా కాబట్టి నేను ప్రతి పైన ప్రభావ మీకు పరిశుధాత్మను కుమ్మరించండి ప్రభా ప్రతి సంఘాన్ని నూతనంగా మీరు అభిషేకించండి ఓ ప్రభావ పరిశుద్ధాత్మలో ప్రార్థించే ప్రభ సంఘాలు మీరు లేపండి ప్రభ ఆత్మతో నింపబడిన సేవకులు మీరు లేపండి అభిషేకించి మీ మహిమర్థమై నిలబెట్టి సేవలు నడిపించమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రభావ కేబీపీఎం గ్రూప్లో ఉన్న బ్రదర్స్ గురించి అందరి గురించి మేము ప్రార్థిష్టమైన వ్యక్తిగతంగా ప్రతి ఒక్క బిడ పచ్చేరి మీరు దీవించి ఆస్వాదించండి నూతనంగా అభిషేకించినైనా వాళ్ళ సేవ ఫలఫలితం చేయండి అనేక ప్రాంతాలు అనేక చోట్లు వెళ్ళి ప్రభావ తండ్రి మీకు నీతి సత్యాన్ని ప్రకటించాలా అనేకులు రక్షణ నడిపించాలా ప్రభావ ఆ రీతిగా ప్రభావ మీ ప్రేమ తెలియని వాళ్ళు మీ పేరే తెలియని వాళ్ళు ప్రజలు లోకంలో ఎంతో ఉన్నారు ప్రభా అలాంటి ప్రాంతాలకు వెళ్ళి వార్త ప్రకటించేలాగిన ప్రతి బిడ ప్రేరేపించండి వ్యక్తిగతంగా ప్రతి మినిస్ట్రీని మీరు ఆస్వాదించండి నా ఏమండి ఆ రీతిగా మీరు అందరినీ బలపరిచి నడిపించమని ప్రార్థిస్తాం ఆ రీతిగా ప్రతి ఒక్కరు ప్రభా విజ్ఞాపనం ప్రార్థించేలా ప్రభావ ఎవరు కూడా ప్రభా నా తండ్రి వేస్తూ ప్రభా ప్రార్థనలో ప్రభా ఎక్కువ సమయం గడుపులాగిన మీ కృప ద ఇచ్చినైనా విజ్ఞాపనం ప్రార్థన చేయాలా ప్రతి విధన ప్రార్థన ఇసుక ప్రార్థన చేయాలా విడతగక ప్రార్థన చేయాల ప్రభా ప్రతి విషయంలో మేము ప్రార్థించాలా ప్రభ అయినా ఇస్తా ప్రతి ఒక్కరు ప్రభ సంపూర్ణంగా ప్రభ మీ చిత్తంలో కొనసాగలాగనే నిలకడగా జీవించేలాగన ప్రతి ఒక్కరు ప్రభావ మీ చిత్తాన్ని సంపూర్ణ గ్రహించేలాగన అనేకుల కొరకు ప్రభావ కన్నీరు ప్రార్థించే సేవకు మీరు లేపడి ప్రతి సంఘంలో ప్రార్థన పరు మీరు లేపడి ప్రభ అయినా ప్రార్థించే వారిని లేపడమని ప్రార్థిష్టమైనా అలాంటి రీతిగా ప్రతి ఒక్కరు అలాంటి ప్రార్థన జీవితం వ్యక్తిగతంగా మీరు అనుగ్రించి మనం ప్రార్థిస్తాం ఆ రీతిగా ప్రభావ సంతానం లేని వారి ప్రాభ ఎంతో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు గురించి మేము ప్రార్థిస్తాం అయినా గర్వఫలం మీరు ఇచ్చే బహుమానం ఆ బహుమానం ప్రాభ మీ ద్వారానే కలుగుతుంది ప్రభావ కాబట్టి నైనా ఎవరికైతే సంతానం లేదో ఆ బిడలందరికీ ఏసుక్రీస్తు నామంలో గర్భఫలం నా దేవ అనుగ్రహించబడుగాక ఏసుక్రీస్తున్నారు ప్రతి గర్భాన్ని ప్రభ మీ తెరవండి ప్రభావ నైనా ఈసయ్య గొప్ప దైవ జన్ల ప్రతి గర్భం బయటికి రావాలా ప్రభా ఈ లోకంని తలకి నిలిచే ప్రతి గర్భం బయటికి రావాలా అయినా జన్మించాలా మీ మహిమార్థమై బిడలు ఎదగాల ప్రభావ ఆ రీతిగా ప్రతి గర్వఫలాన్ని మీరు ఆస్వాదించండి ప్రభావ ప్రతి ఒక్కరి సంతానం అనుగ్రీ మీ మహిమార్థమై నిలబెట్టుకోమని ప్రార్థిష్టం ఓ ప్రభావ ఆ గర్భఫలాన్ ఆ మూర్తన ప్రతి చీకటి శక్తులను అర్ధిస్తానం మీస్త క్రీస్తులు ఏ గర్భాన్ని కూడా మేము ముట్టడానికి వీళ్ళే దుష్టాత్మలరా నా తండ్రి ఎస్ఐ మీరే కార్యం జరిగించండి ప్రతి గర్భం చుట్టూ మీ అగ్ని కంచి పెట్టిన మీ దూతలు కాపుదాలు కలిగించి ఏ దుష్టుడు ముట్టకుండా ప్రభావ వీళ్ళందరూ కాచి కాపాడి మీ బహుమానం ప్రభావ పెడక మీరు అనుగ్రహించమని ప్రార్థిష్టం ప్రతి ఒక్కరికి నైనా ఆ రీతిగా ప్రభావ నా తన ఉద్యోగం లేని వారు ఎంతోమంది నా నిరుద్యోగంతో ప్రభావ చదువుకొని కూడా ప్రభావ నా తన్ని ఉద్యోగాల్లోకి ఎంతో మంది ఆయన కుటుంబంలో ఎంతోమంది నిస్థాయి స్థితులు ఉంటుండగా ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునేనా వాళ్ళకి మంచి ఉద్యోగాలు జాబ్స్ అనుగరించని ప్రభావ వాళ్ళ పట్ల కనికరం చూపించినైనా నా తండ్రి ప్రభా అర్థిక ఇబ్బందులను ఎంతో మంది బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ప్రభావ ఆదరణ దయచేసి వాళ్ళు అప్పుల నుంచి బాధలు కష్టాన్ని చూడాలని ఇచ్చండి మార్గం చూపించి నడిపించండి ప్రభావ ఆ రీతిగా మీ మహిమార్థమ నిలబడి మీ కొరకు సాక్ష్యం ఇచ్చేలాగా విశ్వాసంలో నిలకడగా జీవించి మీ మహిమ పచ్చేలాగా ప్రతి ఒక్క బిడల్ని మీరు అభిషేకించి వాడుకొని బలపరచండి ఉద్యోగాలు అనుగురించి మనం ఆ రీతిగా ప్రభా నైనా నీకెంతో వందాలు చెల్లిస్తామైనా వివాహం గురించి మేము ప్రార్థిష్టమైనా ఎవరికైతే మ్యారేజ్ కాలేదు ప్రభా అయినా బిడల జీతం ఆలస్యం అవుతుందిగా ప్రభావ వాళ్ళ పట్ల మీకు కనికీరం చూపించి ఓ ప్రభావ తగిన సమయంలో ప్రభా సరైన సమయంలో ప్రభావ వాళ్ళ వివాహాలు జరుగులాగనే మీ కృప దైత్యం ప్రతి మానవ తలంపులో మీరు పంధించని ప్రభావ మీ దైవ తలంపులు దైవ జ్ఞానంతో నింపి ప్రార్థనా పూర్వకం ముందుకెళ్ళాలా ప్రభా విశ్వాస విశ్వాసకే జోడి అని వాక్యం చెప్తుంది కనుక ప్రభావ విశ్వాసం మూలంలోని ప్రభా ఆ రీతిగా ముందుకు కొనసాగులాగనే మీ కృప దైత్యం ప్రభావ అయినా ప్రతి ఒక్కరు ప్రభావ ఆలస్యం చేయకుండా ప్రభా అయినా త్వరగా సెటిల్ కావాలా మీ మీ పనులు నిమగ్నం కావాలా ప్రభా ఆ రీతిక ప్రభావ జ్ఞానం అనిగించి ప్రతి ఒక్కరికి ప్రభావ అయినా ఒక నా తల్లి షెడ్యూల్ చేసి మంచి భాగస్వాములు అనుగరించి అని ప్రార్థన పనులు ప్రభా సేవకులు అనుగరించి మీ మహిమధమై ప్రతి కుటుంబాలను కట్టమని ప్రార్థిష్టమైనా ఆ రీతిక ప్రభ చిన్న పిల్లల గురించి మేము ప్రార్థిష్టమైనా ప్రతి బిడ్డల మీరు జ్ఞాపకం తీసుకునైనా బిడ్డల ప్రభా చిన్నత నుంచే ఓ ప్రభా బాలు అడ్డదని వాకించి అలవిస్తుంది కనుక ప్రభావ చిన్నతన నుంచే బిడ్డల ప్రభావ మీ భయభక్తులు పెంచాలా ఓ ప్రభావ మీ దయ్యందు మనుషుల దయ ఎందు ముందు వద్దీలాలా ప్రభా నాయన ఈసాయా నా తల్లి అబిడల్ని ఎట్లా పెంచాలా తల్లిదండ్రులు జ్ఞానం దయచేసి చింతా నుంచి ప్రభావ మీ వాక్యంలో మీ కృపలో అబ్బిడ్డ పెంచబడాలా ఆయన అప్పుడే పెద్దవాడినప్పుడు తప్పిపోడు ప్రభావ ఆ రీతిగా ప్రభ మీ మహమర్గమ బిడలను పెంచలాగిన తల్లిదండ్రులకు జ్ఞానం తెలివి బుద్ధి అనుగురించమని ప్రార్థిష్టమైన ఆ రీతిగా మీకు లోబడిలాగిన మీ ఎందు భయంభక్తి కలిగి ఆ బిడల ప్రభ మీ కృపలో మీ శిక్షలో మీ బోధలో పెంచబడిలాగిన మీ కృప దయచేమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రభ యవనస్తుల గురించి మేము ప్రార్థిష్టమైన ప్రతి యవనస్తుల గురించి మేము ప్రార్థిష్టం తల్లిదండ్రులు చెప్పిన మాట వినాల లోబడి జీవించాలా ప్రభ దుష్టుడు ప్రభ యవనస్తులు పట్టి పీడిస్తున్న ప్రభ వడి బంధకాల నుంచి వాడి వలలో నుంచి ప్రవ బిడకు విడదలు కల్పించండి ప్రభావ నైనా మీందు భయంభక్తి కలిగి ఉండాలా తల్లిదండ్రులకు లోబడి జీవించాలా మరి వాళ్ళ జీవితాల ప్రభావ మీలో కొనసాగాల మిమ్మల్ని సొంత రక్షగా స్వీకరించాలా ప్రభావ అయినా మీ కొరకు సాక్షులుగా జీవించాలా ప్రభావ ఆ రీతిగా ప్రభావ బిడ్డల భవిష్యత్తు దీవించండి పరలోకి ఒక జ్ఞానాన్ని గ్రహించండి అంచలంచెలుగా మీ వాక్యం మీ జ్ఞానం అభివృద్ధి పొందాలా మరి విశేషంగా ప్రభావ మీ మహిమ నిలబడాలా మీ సేవ చేయాలా ఆ రీతిగా ప్రభావ ఉద్యోగాలు మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలా మంచి చదువుకోవాలా ఉన్నత స్థితికి ఎదగాల హైయర్ స్టడీస్కి వెళ్ళాలా ప్రభా ప్రతి దశలో తండ్రి నిన్ను మహిమపరచలాగినా ఆ బిడ్డల భవిష్యత్తు మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తాం నేను మీ సందులో జీవించే బిడ్డలుగా తయారు చేయండి ఆ రీతిగా ప్రభావ ఆర్థిక ఇబ్బందులతో ప్రభావ ఎంతోమంది అయితే బాధపడుతున్నారు ప్రభావ ఆ బిడ్డలందరి గురించి మేము ప్రార్థిస్తుంది రాత్రికాల సమయంలో అయినా ఎందుకంటే ప్రభావ ఆర్థిక ఇబ్బందులతో ఎంతో మంది ప్రభావ సూసైడ్ చేసుకున్నారు ఓ ప్రభావ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రభావ వాళ్ళు ఎన్ని తెలియని సహిస్థితులు ఉంటుండేగా ప్రభావ దుష్టుడు ప్రభావ వాళ్ళ తలంపుల దూరి అనేకమైన పాపపు తలంపులు ఈ లోకంలో ప్రభావ తన్ని మరణ దర్శకు వెళ్ళి ఆ తలంపులతోనే వాళ్ళు నరకాన్ని తీసుకెళ్తున్న ప్రభావ మనుషులు ప్రేరేపించిన ఓ ప్రభావ బిడ్డల నుంచి మేము ప్రార్థిష్టమైన ప్రతి చీకటి శక్తిని మీరు బంధించండి ప్రభావ ప్రతి ఒక్కరు మీ జ్ఞానం అలగించండి ఆర్థిక స్థితి నుంచి ఒక బిడ్డలకు మెరుగుపరచండి ప్రభావ కుటుంబాలు మీరు దీవించండి ముఖ్యంగా ప్రతి కుటుంబ రక్షణ బంధాలు ఫలించాలా అభివృద్ధి పొందాలా నేను మహింపరచాలా నీ మహిమార్థమై జీవించాలని సహాయపడాలి ప్రతి కుటుంబంలో అద్భుత ఆశ్చర్యకరణ కార్యాలు జరిగించాలని ప్రార్థిష్టమైన ఆర్థిక ప్రభావ ప్రతి కుటుంబ సభ్యులు ప్రభావ ప్రార్థన జీవితంలో కలిగి ఉండాలా నా తను ఇస్తూ ప్రభావ ప్రతి కుటుంబంలో సమాధానం ఉండాలా ప్రభావ దుష్టుడు అనేక కుటుంబాలు చిన్న భిన్నం చేస్తున్న ప్రభావం పాతల్లో బంధించండి ప్రభావ ప్రతి కుటుంబంలో మీరు యజమానుడుగా ఉండి మీరు ప్రభుగా రక్షకుడిగా ఉండి నైనా మీరు సింహాసనం వేసుకుని మా అందరి కుటుంబాల్లో అనేక కుటుంబాలు ఉండండి ప్రభావ తండ్రి ప్రతి దశలు నేను ఆరాధించాలా మా యజమానుడు మా ప్రభు మా రక్షకుడు నువ్వే ప్రభా ప్రతి కుటుంబాల్లో ప్రభావ నైనా మీరు ప్రభావ మీరే ప్రభా తండ్రి లాగా ఆదరించి నడిపించి యజమానులాగా నడిపించమని ప్రార్థకట్టు పతి కుటుంబం మీరు ఆదరించమని ప్రార్థిష్టమైన అరీతిక ప్రభా మన జీవితంలో మీరు అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థిష్టం అరీతిక ప్రభా నందన్ సాయి గురించి మేము ప్రార్థిష్టమైన బిడ్డ కృపల జ్ఞాపం చేసుకొని లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉంది ప్రభా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది ప్రభావ ఆ లంగ్స్ లో ప్రతి ఇన్ఫెక్షన్ ప్రతి బ్యాక్టీరియా ఏస్ క్రీస్తో కలిపోరు దాకా హాలలుయ్య నా తల్లి దుష్టాత్మ మీరు కాల్చివేయండి తల్లి నుంచి అరికాలకు సంపూన పతి అవయానికి ప్రభా నైనా సమృద్ధికరమైన జీవాన్ని మేము ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధ నామూన పతి అవయాలకు ఉద్యోగపరచండి స్వస్థపరచండి ప్రభా ఓ దేవ పాపము శాపం చిడిపించి చీక శక్తుల నుంచి బంధకాలను చూడలు తెచ్చేయండి రక్షణ బంధాల ఓ ప్రభ సైతం దుష్ట శక్తుల విడిపించి మేము మహమార్దమే నిలబెట్టుకోమని ప్రార్థిస్తాం అనేతిగా ప్రభా శృతి గురించి మేము ప్రార్థిష్టమైన ఆ గ్లాడ్ బ్యాడర్ నా తల్లి సర్జరీ ప్రభా నా తల్లి జరగాలని చూస్తున్నారు ప్రభావ ఆ స్టోన్స్ వేసి ఫ్రీ స్థానంలో కరిగిపోనుగా కాదు స్టాక్ లో మీరు కాల్చి వెండి స్వస్థపరచండి నా తల్లి ప్రతి చీకటి బంధకాలు విడుదల కుటుంబ అంత రక్షణ బంధువులు మీ కృప దించండి ఆ రీతిగా గిద్దు బాబు మేము ప్రార్థిస్తామైనా బిడ మీరు ముట్టి కుటుంబ అంత సేవలు నడవ వాడబడాలా మీద నిలబెట్టుకోమని ప్రార్థిస్తాం లక్ష్మణ గురించి మేము ప్రార్థిస్తున్నాయి గర్భ గడ్డలు ప్రభ ప్రతి ఓ యూరియన్ ఇన్ఫెక్షన్ దుష్టాత్మలు ఏస్తు క్రీస్తులు ఇన్ఫెక్షన్ అని కలిపోను నాక నా దేవుడికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి నా తండ్రి సైనా కలువరి సెలవులనైనా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ అప్పటిక సంపూర్ణ స్వస్థత దహించండి కుటుంబంతో రక్షణ మరి నడిపించమని ప్రార్థిష్టం రెమిలమ్మ శిస్థల గురించి మేము ప్రార్థిష్టం గొంతులో గడ్డతో బాధపడుతుంది అప్పటిక సంపూర్ణ పూర్ణ స్వస్థత దహించమని ప్రార్థ గడ్డలో ఏస్తు క్రీస్తులను కలిగిపోను నాక అనలియ సంపూర్ణమైన స్వస్థత అనుగరించండి ప్రభావ దుష్టాత్మని ఓ ప్రభావ ప్రతి అవయాన్ని ముట్టి స్వస్థపరిచి రక్షణ మార్గం దేమని ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా అభి అభిలక మేము ప్రార్థిష్టమైన పీడిస్తున్న ప్రభావ నరాల బలహీనం బాధపడుతున్న ప్రభావ ఆ నరాల్లో పనిచేస్తున్న ప్రతి దురాత్మలను ఆ పీడిస్తూ బ్రెయిన్ పెడుతున్న ప్రతి దుష్టాత్మలను ఏస్తు క్రీస్తు నరాలో గద్దిస్తున్నాం విడిచిపెట్టి వెళ్ళిపోతు దుష్టాత్మలరా శరీరంలో మీరు పనిచేయడానికి వీలేదు నా హీలింగ్ స్వస్థతను మేము ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఆ దుష్టాత్మల ఓ ప్రవ సంపూమైన విడుదల ఇచ్చే ప్రతి నరాల్లో ఉన్న ప్రతి దురాత్మను ఏ స్థితిస్తున్న కాలిపోను కాక ఆ పలహీత నుంచి విడిపించండి ప్రభా ప్రతి నరాలు ముట్టి స్వస్థపచ్చి మీ మహిమర్దం నిలబెట్టుకోండి కుటుంబం అంత రక్షణ బంధు మీ కృప దైత్యం మేము ఆ రీతిగా ప్రోభ సుందరరావు గారి గురించి మేము ప్రార్థిష్టమైన లివర్ సమస్యతో బాధపడుతున్న ప్రభా అయినాక లివర్ ప్రభా మీ ముట్టని ప్రభావ మీ స్వస్థపరచండి పతి పాపములు క్షమించండి అక్క తాగుడు అనే నుంచి విడిపించి ప్రభావ స్వస్థపరచండి పది పాపములు క్షమించి మీ మహిమర్దం నిలబెట్టుకోండి రక్షణ కార్యం జరిగించి ప్రభావనైనా మీ కొరకు జీవించేలాగానే మీ కృపద ఇచ్చేయండి కుటుంబం అంతా రక్షణ మార్గం నడిపించమని ప్రార్థిస్తాం ఆ రీతిగా రేణుకా సిర్ గురించి మేము ప్రార్థిష్టమైన శిస్తారు మీరు జ్ఞాపకం చేసుకోండి మీ తండ్రి మీ కనిపెనం చూపించమని ప్రార్థిష్టమైన అరుగుదల దేయండి మంచి ఆరోగ్యం దచ్చేయని ప్రభావ సంపూర్ణంగా మీరు స్వస్థపరచండి నూతనంగా అభిషేకించి మీ శివలు నడిపించమని ప్రార్థిస్తాం ఆ రీతిగా దేవి శిస్థితి గురించి మేము ప్రార్థిష్టమైన శిస్తర్ ముట్టి స్వస్థపరచండి వాళ్ళ భర్త మానాల ప్రభావ తాగుడుదలై చేయండి నీలింగ్ దయచేయండి అయినా దుష్టాత్మంచి విడిపించే ప్రభావ రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తాం తరిత స్థితి గురించి మేము ప్రార్థిష్టమైన బ్లడ్ క్యాన్సర్ తోని బాధపడుతుంది ప్రభా ఆ బిడ్డ సంపూర్ణ దయచేయండి ఆ క్యాన్సర్ రోగం ఏస్తు క్రీస్తున్నా కాలిపోను నుంచి విడిపించినైనా ఆ కుటుంబానికి స్వస్థ దయచేసి రక్షణ మార్గం దయచేయమని ప్రార్థం లక్కీ పాప గురించి మేము ప్రార్థిష్టం ఆ సంపూర్ణ హీలింగ్ దయచేసింది స్వస్థ నార్మల్ దయచేయమని ప్రార్థిష్టం శివదా స్థితి మేము ప్రార్థిష్టమైన బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుండ్రుడు ప్రభావ బిడ్డలు సంపూర్ణ హీలింగ్ దయచండి ఆ క్యాన్సర్ రోగం ఏస్తు క్రీస్తున్నా ఆ క్యాల్సి పెడుతున్న దురాత్మను గర్దిస్తూ నచ్చిపెట్టి వెళ్ళిపోదు దుష్టాత్మ నా దేవ బిడ్డకు సంపూర్ణ హీలింగ్ దయచేయమని ప్రార్థిష్టం హ పాప గురించి మేము ప్రార్థిష్టం హై షుగర్తో బాధపడుతున్న ప్రభావ ఆ షుగర్ లెవెల్ నార్మల్ దయచేయండి స్వస్థ పచ్చండి మీ మహిమార్థమై నిలబెట్టుకోమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రభా రమేష్ గారి గురించి మేము ప్రార్థిష్టం చెడి వ్యసనాలతోనే బాధపడుతున్న అప్పులతో బాధపడుతున్న ప్రభావ ఆ కుటుంబం పట్ల మీ కనికరించండి బాధ్యత దయచేయండి ముఖ్యమైన ప్రభా బాతేశం తీసుకున్న ప్రభా బిడ్డ మీ కృపలో ధ్యాపం చేసుకుని ప్రతి పాపం క్షమించలేనా నూతనంగా ప్రభావ మీరు మార్చండి మరొక అవకాశం అనుగ్రించండి ఆర్థికంగా మెరుపు వచ్చి ఆ దుష్టాక్కుల నుంచి ఆ నుంచి విడదలై మీ కొరకు సాక్షి నిలబెట్టుకోమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రభావ నారాజు దగ్గర గురించి ప్రార్థిష్టమైనా కోటేశ్వరి వాళ్ళ ఇల్లు కట్టబడాలా నారాజు తవ తాగు నుంచి రక్షణ పొందాలా ఆ ఇల్లు కట్టబడాలా కుటుంబంతో రక్షణ నడిపించి మీ మహమర్థమే నిలబెట్టుకోమని ప్రార్థిష్టం ఆ రీతిగా అసో దగ్గర గురించి మేము ప్రార్థిష్టం పస్కరలతో పక్షవాతంతో ప్రభావ ఆ బిడ్డ బాధపడుతుండగా ఆయన మా అందరూ ప్రార్థన మీరు విన్నారు ప్రభా అక్కడ డిప్రెషన్ స్పీట్ నుంచి ఆ దృష్టాత్మ నుంచి విడిపించిన స్వస్థపరిచినాం అందరూ బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభావ కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా థ్యాంక్ సమస్త ఘనత మహిమ నీకే చెల్లించుకుంటున్నాం ఆ బిడ్డ చేసిన కార్యాన్ని నీకు ఎంతో వంద బిడగ సంపూర్ణ స్వస్థ ఇచ్చినా విడుదల ఇచ్చినావు ఓ ప్రభావ కాళ్ళు ప్రవా పక్షవాతంతో ప్రభావ నడలేని మీరు స్వస్థపరిచినందుకే నీకు ఎంతో వందాలు ప్రభావ ఆ బిడకు సంపూర్ణంగా విడుదల ఇచ్చినా నీకు ఎంతో వందాలు అర్పించుకున్నాను థ్యాంక్ యూ చీఈస్ థ్యాంక్ యూ రీతిగా సోనీ సిస్టర్ గురించి మేము ప్రాదిష్టమైన అప్పుడే ప్రభా హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్ ఉన్నారు ప్రభా తను ప్రభా ఆమెకు ప్రభా తను బ్లడ్ కావాల్సింది అవసరం ఉంది ప్రభా అయినా నా తన్ని ప్రతి ప్రభా ప్రతి బ్లడ్ సంపూర్ణంగా సమృద్ధిగా ఉత్పత్తి అవును కాక ఏస్తు క్రీస్తు నామం ప్రభా పతి అవయాన్ని ఉత్తేజపర్చని స్వస్థ పచ్చని ప్రభా ప్రతి దురాత్మ ప్రతి చీకర శక్తులను ఏస్తు క్రీస్తులను కనిపోను సంపూర్ణ స్వస్థతని అనుగరించాడు ప్రభా పతి అవయాన్ని ప్రభు ముట్టి స్వస్థ చీకటి తొలగించి వెలుగు ప్రసరింపజేసి ప్రభా స్వస్థపచ్చి మీ మహిళ మధ్యం నిలబెట్టుకుని కుటుంబం అంతా రక్ష్యమని నడిపించండి ఓ ప్రభ నా తల్లి ఈ శ్రమలలో ప్రభ బిడ్డకు తోడుగా ఉండండి ఆ రీతిగా ప్రభా అయినా నా తల్లి మీకు ఎంతో అందాన్ని చేస్తున్నాయి కేవీపీఎం గ్రూప్ గురించి మేము ప్రార్థిస్తున్నామైనా గ్రూప్ లోన్న బ్రదర్స్ సిస్టర్స్ బ్రదర్స్ పిల్లలు వాళ్ళ కుటుంబీకుల అందరి గురించి వ్యక్తిగతంగా ప్రతి కుటుంబం నుంచి మేము ప్రార్థిస్తున్నాయి ప్రతి కుటుంబం చూసి మీరు తగించి మీకు కంచి మీ దూతల కాదులు మీ యొక్క మాహిమార్గం నిలబెట్టుకుని వాళ్ళు పచ్చులు మీరు దీవించి ఆస్వాదించండి బలపరచండి ఆర్థికంగా మెరుగుపరచండి ప్రభావ ఎవరు ఏ అవసరం ఏ కష్టాలు సమస్యలను ఎవరు అందరికీ విడదించండి వాళ్ళ హృదయవాల్చే మీరు తీర్చండి పత్తి నూతనంగా పశుధాత్మ అగ్ని అభిషేకంతో నింపండి ప్రభావ ఈ చివరి దినాల్లో ప్రభావ విజృంభించి మీ శువార్త మీకు నీతి సత్యం ధైర్యంగా ప్రకటించేలాగా అనేక జీవితాలలో ప్రభావ మీ వెలుగును ప్రకటించేవారిలాగా మీరు బలపచ్చమని ప్రార్థిష్టమైన వాళ్ళ పచ్చేయలు దీవించండి ఉన్నత స్థితికి లేవనెత్తి మన ప్రార్థిష్టమైనా ఆ రీతిగా ప్రభావ మీరు ఆకడ తొలగొందినైనా మేము సిద్ధపడే అనేకలు సిద్ధపరచాలా అనేకులు శిష్యులుగా తయారు చేయాల వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఒక పచ్చరి మీరు ఇచ్చినైనా తలాంతులు వాళ్ళు అభివృద్ధి పర్చుకోవాల ప్రభ మీ మహేమర్ధం నిలబెట్టుకోవాలా నాగటప్ప చేసిన వాడు వెనుకు తట్టు చూడకుండా ప్రభా దున్నుకుంటూ ముందు సాగి ముందుకెళ్ళాలా ఎన్నడూ దున్నని బీడు భూములు మేము దున్నాల ప్రాభ నైనా ఏస్తు ప్రభా మీతోనే విత్తనం ప్రభావ ప్రేమైన పంట మేము కొయ్యాలా ప్రభా అయినా విత్తనాలు వేసుకుంటూ మేము పోవాలా సంతోష గానంతో పనులు మోసుకొని రావాలి కనుక దీని మీ ఆత్మల సంపాదన భారంతో మేమందరం ముందుకు పోవాలని కృప తెచ్చింది ప్రతి ఒక్కరిని నా రీతికి నడిపించి బలపరిచి మీ మహిమర్ధమని నిలబెట్టుకోమని ప్రారం మీరు ఆకడ బాబు తొడుగుంది ప్రవ్వా అయినా మీరు మీరు ఆనయన లోకంలో ప్రభావ ఇంకా ఎంతో మంది రక్షణ పొంద ఉన్నారు ఓ ప్రభావాలందరి గురించి ప్రార్థం వల్ల వారి జీవితాలు మీరు సమర్పించుకోవాలని ప్రతి ఎక్కడైతే ప్రభావ బ్రదర్ సిస్టర్స్ ప్రభావనిచ్చిన వాక్యాలు చెప్పబడుతున్నాయి ప్రతి హృదయాల వాక్యం మీరు కట్టు పలింపజేసి ప్రతి ఒక్కరు వారి జీతాలు పరిశుదాత్మ దేవ మీకు ఆత్మకార్యం జరిగించండి అయినా ప్రతి పాపం గురించి నీతి గురించి ఒప్పుకనే చేయమని ప్రార్థిష్టం ఆ దేవ పరశుదాత్మ దేవ మనందరూ నూతనంగా అభిషేకించి నడిపించండి ప్రభావ ఆనాడు అపోస్తలు ఎట్లా నడిపించిన ప్రభా పశుదాత్మ దేవ ఈ చివరిలో మేము ప్రభావ విశేషంగా ప్రభా మీ ఆత్మ చేత నడిపిడాలా అద్భుతాలు చూడాలా స్వస్థతలు జరగాల అనేకులు ప్రభావ ప్రవాహం మీ సన్నిధికి రావాలా ఈ నామాన్ని మైమపచ్చాల ప్రభా ఏసు నామాన్ని మేము ప్రసిద్ధి చేసి ప్రభ ఆ నామంలోనే రక్షలు ఉందని సకల జనులకు మేము వెలుగెత్తి మేము ప్రకటించాలని ధైర్యపు ఆత్మను బలమైన ఆత్మను మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థిష్టం ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా ఓపిక స్థానాలు కలిగి అయినా మీ ప్రేమను ప్రకటించే వాళ్ళగా ఉండాలా ఈ లోకంలో మీకు శ్రమ అన్నారు ప్రోభ ప్రతి శ్రమను మేము ఈ లోకంలో మేము ఎన్ని శ్రమలు ఇచ్చినా కానీ ప్రభాట మేము జయించాలా ప్రార్థన పూర్వకం విజయం పొందాలా ప్రోభ మేము మీ మూలంగా మేము పుట్టిన వాళ్ళం ప్రాభ దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు లోకమునే జయించదన్నారు లోకంలో జయించిన విజయం మీ విశ్వాసమే అన్నారు కాబట్టి అలాంటి బలమైన విశ్వాసం ఈ లోకాన్ని జయించే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం మేము నమ్మే వాళ్ళం కాకుండా ప్రభా నమ్మి నమ్మకమే ప్రాభ దాని పరి పరిపక్వమే విశ్వాసం ప్రభావ ఆ విశ్వాసం మేము సంపూర్ణంగా కొనసాగాల ఇప్పుడు మాకున్న మీ విశ్వాసం సరిపోదునైనా మా అందరిలో ఇంకా బలమైన విశ్వాసం మీలో ఉన్న విశ్వాసాన్ని మాకు అందరికి అనుగ్రించినైనా మీ నూతనంగా మమ్మల్ని అందరూ ఒక యుద్ధం ప్రభావ ఈ యుద్ధంలో మేము పోరాడాలా విజయం పొందాలా దుష్ట ఓ ప్రభావం పంకాల నుంచి మనుషులందరికీ విడుదల కల్పించే ప్రభావం ఒక యుద్ధాన్ని మాకు నేర్పించండి ప్రభావం అది వేలకు పోరాటం నేర్పించండి యుద్ధం నేర్పించండి ప్రభావ మీ నడిపించి మీ మహిమార్థమే నిలబెట్టుకొని మీ రాక మిమ్మల్ని ప్రాదిష్టమైన ఈ రాత్రి కళాశాల మాకు మంచి నిద్ర అనుగ్రహించండి ఏకలేస్ నిన్ను శుతించి గనపరిచేలాగానే మీకు కృప దయచమని ప్రార్థిస్తాం వాకం చెప్పిన ప్రభ శిస్తారు కూడా మీరు దీవించి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి బలపరచని ప్రభ ప్రతి దశలోనైనా మీ మహిమర్థమ బిడ్డలు నిలబెట్టుకోమని ప్రార్థిస్తాం వాళ్ళకున్న ప్రతి అవసరక్కలు తీర్చని ప్రతి కోరిక మీరు సఫలపరిచి వాళ్ళ హృదయవాంఛిని మీరు తీర్చి మీ మహిమార్థమై నిలబెట్టుకోమని ప్రార్థిస్తాం ప్రభానికి ఎంతో వందాలు ఇస్తాయా ఇంకా ప్రభా ఈ ఆరాధన ఎంతో మంది ప్రభా జాయిన్గా స్థితి ఉంటుండగా ప్రభా ఆ బిడ్డ పట్ల మీ కనికరిం చూపించినైనా ప్రతి ఒక్కరు ప్రభా ఇక ఆరాధన జాయిన్ మీ వాక్యంలో బలపడాలా ప్రభా ఓ ప్రభా అన్ని ప్రభా మీరు ప్రభా నేను మమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు ఈ రీతిగా ప్రభా పశుదాత్మ దేవ ప్రతి రోజులు మీరు ప్రేరేపించండి ప్రతి ఒక్కరు ఈ ఆరాధన పాల్పొందాల ఆత్మీయంగా బలపడాల ప్రభా మరి విశేషంగా ప్రభా వెళ్ళి అనేకులు స్వాత ప్రకటించాలా ప్రభా అయినా ఏస్తు ప్రవ ఒక దశ ఒక దశకు మేము అంచలంచెలుగా మీ వాక్యములు ఎదగాల అందుకొరకు మమ్మల్ని ఈ లోకంలో ప్రవ తీసుకొచ్చిన అయినా అనేకులు శువార్త ప్రకటించటకు ఆ రీతిగా మేము తరబి పొందాలా మీ వాక్యంలో ప్రవ పశుదాత్మ దేవ మీరు మమ్మల్ని ఆ రీతి నడిపించి మీ మహిమార్థమ నిలబెట్టుకొని మీరు ఆ కొడుకు సమస్త ఘనత మహిమా ప్రభావం నికే చెల్లించుకుంటూ త్వరలో రాయన్న ఏస్తు పరిశుద్ధ నా మమ్మమున ప్రార్థించున్నాం తన్మే మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకు అందరికీ కేబీపీ ఎంపు సిస్టర్ కుటుంబీకులందరికీ నిత్యం విజ్ఞాపన ప్రదేశిన కుటుంబాలకి సకల పరిశుద్ధులకు సంఘానికి ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైన అందరికి ప్రైజ్ లాడ్